I'll be here. దక్షిణామూర్త గ్రామానికి వచ్చేశాడు ఆ గ్రామంలో బ్రాహ్మణ జంపదలు ఉండేవారు వారికి ఒక కుమారుడు జన్మించాడు దాదాపుగా పన్నెండు సంవత్సరాల వయస్సు కలవాడు ఆ కుమారుడు కాని అతడు జన్మత ఇంతవరకు కూడా ఒక శబ్దమును కూడా తన నోటి నుంచి ఉచ్చరించలేదు అంటే అందరు కూడా అని భావించాడు అప్పుడు శంకరాచార్యుల యొక్క ఆగమనాన్ని తెలుసుకుని ఆ దంపతులు ఆచార్యుల దగ్గరికి వచ్చి ప్రార్థించారు ఏ సద్గురు మాకు ఒకనొక కుమారుడు జన్మించాడు కానీ అతడు పుట్టుకతో మూగవాడుగా ఉన్నాడు కానీ లక్షణాలు మాత్రము అన్ని జ్ఞాని లక్షణాలు కనపడుతున్నాయి మాకు ఎదు తోచడం లేదు అసలు అతడు మూగవాడా లేక ప్రపంచం నుంచి విముఖమై ప్రపంచంతో సంబంధం పెట్టుకోకుండా మౌనంగా ఉండిపోయాగా మాకేమీ గోచరించడం లేదు దయచేసి అతన్ని మీరు మందలించి అతని యొక్క స్థితి ఏమిటో మాకు చెప్పండి ఒకవేళ ఆ పిల్లవాడు మీకు శిష్యుడుగా ఆ గుటకు అని భావిస్తే అతన్ని స్వీకరించవచ్చు మేము అతన్ని మీరు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ విధంగా ఆ దంపసులు ప్రార్థిస్తే సరే ఆ పిల్లవాన్ని తీసుకురండి నా దగ్గరికి అని అంటే అప్పుడు తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు శంకరాచార్యుల ఆ పిల్లవాన్ని మందలిస్తూ ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు శంకరుల కం శిశోక నామే గసి ఏ తన్మయోర్భక మృత్వీత ప్రీతి వివర్ధన అర్భక అంటే ఓ బ్రహ్మచారి ఓ బాళపుర సంబోధిస్తూ తే నామా కిం పేరు ఏమిటి తం కుత ఆగతో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తం కశ్య అంటే మీ తల్లిదండ్రులు ఎవరు కుత గండాసి నువ్వు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని ఏ విధంగా ప్రశ్నలు చేసి నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానమిచ్చి నన్ను ప్రసన్నుని చేయము అని శంకర్ రావు ఆ అబ్బాయిని ప్రశ్నించాడు అప్పుడు आबाई पन्े संवसालब्द नोट नो उच्चन बालक आचार्य अनुग्रह सेजातीय ब्रह्मिष्ठु एगरगा उ प्रश्न वे महात्म प्रश्न मन तक समाधान इवाली लेकिन वालस्कुप विधान नहं ना मनुष्यो नो नह क्षत्रिय वैश्यसूद्र न ब्रह्मचारी नृह वनस्थ भिषुर्न चाहंोध भो आचार्य अहम मनुष्य न నేను మనుష్యుణ్ణి కాదు నస దేవ నేను దేవుడను కూడా కాదు నస యక్ష నేను యక్షుడను కూడా కాదు ఉపలక్షణంగా సకల ప్రాణిపోట్లలో ఏ తెగపు చెందిన వారిని నేను కాదు కొన్ని మనుష్యుడుగా ఉన్నావు ఎదురుగా కూర్చున్నావు కాబట్టి మనుష్యుల్లో చాతుర్వర్ణ్యాలు మనకు ఈశ్వరుని ద్వారా విభజింపబడి ఉన్నాయి కాబట్టి ఆ చతుర్వర్ణములలో అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని ఈ నాలుగు వర్ణాలలో ఏ ఒక వర్ణానికైనా చెందినవాడు కాబోలు ఏ వర్ణానికి చెందినవాడు నువ్వు అని ఒకవేళ అడగవచ్చునేమో అని ఊహించి తానే స్వయంగా చెప్తున్నాడు నా బ్రాహ్మణ నేను బ్రాహ్మణుణ్ణి కాదు క్షత్రియ నేను క్షత్రియుణ్ణి కాదు వైశ్యహ నేను వైశ్యుణ్ణి కూడా కాదు శూద్రహ నేను శూద్రుణ్ణి కూడా కాదు ఈ చాతుర్వర్ణములు నాకు లేవు కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్యము గృహస్థము వాణిప్రష్టము మరియు సన్యాసము ఈ నాలుగు ఆశ్రమాల్లో ఏదైనా ఒక ఆశ్రమానికి చెందినవాడవా కాదు అంటారు నా బ్రహ్మచారి నేను బ్రహ్మచారిని కూడా కాదు నా గృహి నేను గృహస్థుణ్ణి కూడా కాదు నా వనస్థ నేను వానపస్థుని కూడా కాదు నా దిక్షు దిక్షు అంటే సన్యాసి నేను సన్యాసిని కూడా కాదు నాలుగు వర్ణాలు నాకు లేవు నాలుగు ఆశ్రమాలు కూడా నాకు లేవు నేను అసలు మనిషిని కాదు దేవుణ్ణి కాదు గంధర్వుల్ని కాదు యక్షుణ్ణి కాదు ఉపలక్షణంగా ఏ జాతికి చెందిన వాడిని కాదు నేను మరి ఎవరయ్యా నువ్వు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు నిజ బోధరూప నేను కేవలం శుద్ధ జ్ఞానస్వరూపుణ్ణి బోధ అంటే జ్ఞానం నేను జ్ఞానస్వరూపుణ్ణి ఉపనిషత్తులు ఏవైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా అంటూ చెప్తున్నాయో ఆ స్వరూపమే నా స్వరూపము కాబట్టి కేవలం పరబ్రహ్మ స్వరూపుణ్ణి అని ఈ విధంగా ఉత్తరం ఇచ్చాడు ఆ పైన ఇంకా తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ మంగట శ్లోకారం ప్రవర్తన్ చేస్తారు ఇప్పుడు ఈ అష్టామూలకుడు అనేటువంటి ఈ బాలపుడు అంటే అప్పుడు తన యొక్క అనుభవాన్ని ఆ బ్రహ్మనిష్ఠతను చూసి శంకరాచార్యుల వారు ఇప్పుడు అందరి ముట స్పష్టమైంది ఇతడు మూలవాడు కాదు అనేది స్పష్టమైంది పైగా అతడు మహాజ్ఞాని అని సిద్దమైంది అందుకని ఆ పరబ్రహ్మతత్వము అతనికి చేతిలో ఉసిరికాయ వలె స్పష్టంగా గోచరించుతున్న ఇతనికి హస్తామలకుడు ఆమలకం అంటే ఉసిరికాయ హస్తం అంటే చేయి చేతిలోని ఉసిరికాయ వలె ఎంత స్పష్టంగా అతనికి సుస్వరూపము గోచరిస్తుండడం ద్వారా ఇతడు అని పేరు పెట్టి తన శిష్యుడిగా స్వీకరించాడు అప్పుడు ఇక మిగతా తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ మిగతా శ్లోకం ప్రవృత్తం ఇప్పుడు టీకాకారులు ఇక్కడ మంగళాచరం చేస్తూ ఉన్నారు ఎస్మిన్ జ్ఞాతే భవేత్ సర్వం విజ్ఞాతం పరమాత్మని తమవందే నిత్య విజ్ఞానం ఆనందం అజమవ్యయం ఏ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే సమస్తము తెలియబడుతుందో అటువంటి నిత్యమైనటువంటి జ్ఞానస్వరూపమైన మరియు ఆనందము మరియు జన్మవరణాలు లేనటువంటి వాడు మరియు అవ్యయు ఇప్పుడు కూడా క్షయించినటువంటి వాడు ఏ పరమాత్మ ఉన్నాడో అటువంటి పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను అని అంటాను లేదా జ్ఞానాభూద్వైతం జ్ఞాతే ఎస్మిన్ని వర్తతే రజ్జు సర్పవద్యంతం తమ్ముందే పురుషోత్తమం ఎవరి యొక్క అజ్ఞానం వలన ఈ సంపూర్ణ ద్వైత మనకు ప్రతీతి అవుతున్నదో మరి ఎవరి యొక్క వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి తత్వమును తెలుసుకున్నట్లయితే ఈ ద్వైత భ్రాంతి నివృత్తం అవుతున్నదో అంటే రజ్జు యొక్క అజ్ఞానం చేత సర్పం యొక్క భ్రాంతి అవుతుంది మరియు రజ్జు యొక్క జ్ఞానం చేత సర్పభ్రాంతి నివృత్తి అవుతుంది అట్లే ఎవరి అజ్ఞానం వల్ల ఈ ద్వైత భ్రాంతి కనపడుతున్నదో మరి ఎవరి జ్ఞానం చేత ఈ ద్వైత భ్రాంతి నివృత్తి అవుతున్నదో అటువంటి పరమాత్మకు అటువంటి పురుషోత్తమునకు నేను నమస్కరించుతున్నాను అంటారు యశ్యోపదేశీత్య చిదాత్మాద్యాధ్వస్ ఎవరి యొక్క దివ్యమైనటువంటి ఉపదేశము ద్వారా చిద్రూపమైనటువంటి పరమాత్మ మనకు ప్రకాశింపబడును అంటే మనకు తెలియబడును అనుభూతమగును అటువంటి అవిద్యను నాశనం చేయగలిగేటువంటి చండభాస్కరు ఏ విధంగా సూర్యుడు ఉదయించుట తోడనే కారు చీకట్లు అంధకారము అన్ని కూడా దూరం అవుతాయో అట్లా ఏ జ్ఞానసూరుడు అయినటువంటి సద్గురు దేవుని యొక్క కిరణాలు అంటే ఉపదేశాలు మనకు శ్రవణపుటం నుండి మన అంతఃకరణంలో ప్రవేశిస్తాయో అప్పుడు మన అంతఃకరణలో ఉన్నటువంటి అజ్ఞాన ధ్వాంతలు అజ్ఞానం అనేటువంటి చీకటి అది పటాపంచలేకపోతుంది అటువంటి జ్ఞానసూరునికి అయినటువంటి ఆ సద్గురు దేవులకు నమస్కారము అని ఈ విధంగా మంగళాచరణం చేశాడు కానీ ఇక్కడ మూల శ్లోకాల్లో ఏ హస్తామరకుని యొక్క మూల శ్లోకాలు ఉన్నాయో మంగళాచరణము చేయలేదు కదా డైరెక్ట్ గా చెప్తూ తన అనుభవాన్ని మరి మంగళాచరణము చేయకుండా ఏ గ్రంథాన్ని కానీ ప్రారంభం చేయకూడదు నిర్విఘ్న పరిసమాప్తి కామో మంగళమాచరే ఏదేనా గ్రంథము ఏదేనా కార్యము నిర్విఘ్నంగా పరిపూర్ణం కావాలి అంటే మొట్టమొదలు భగవంతుణ్ణి స్మరించాలి ఇది మన శిష్టాచార సంప్రదాయం ఇది పూర్వీకుల నుంచి మన వ్యాసవాళ్ళ మీకి కూడా చేస్తూ వచ్చారు కాబట్టి మరి సంప్రదాయానికి విరుద్ధంగా పోయి మంగలాచరణం చేయకుండా గ్రంథాన్ని ఆరంభిస్తే పాఠకులకు శ్రోతలకు వారికి ఈ గ్రంథకర్త నాస్తి కూడా ఆస్తి కూడా అనేటువంటి సందేహం కలగడానికి అవకాశం ఉంది అందుకని మరి ఇక్కడ చేయకపోతే శిష్టులు అంటే వేద ప్రామాణ్యమును స్వీకరించి ఆ వేదోక్తమైనటువంటి ఆచరణను వారి యొక్క జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి వారు శిష్ఠులు అటువంటి శిష్టులకు ఈ మంగళాచరణము చేయబడినటువంటి గ్రంథము ఆదరణీయం కాదు వాళ్ళు దీన్ని ఆదరించరు మంగళాచరణం తప్పకుండా చేయాలి కదా మరి చేయకపోతే ఈ గ్రంథము శిష్యుల చేత ఆదరించబడదు అని విధంగా చంకా ప్రాప్తమైనప్పుడు అతడు సమాధానం చెప్తాడు ఇక్కడ భగవంతుని అంటే ఆత్మను స్మరించడమే మంగళం అంతకంటే మంగళం ఇంకొకటి లేదు మంగళానాంచ మంగళమనంతో మనకు విష్ణు నామాల్లో వ్యాస భగవాను చెప్పారు మంగళముల కంటే కూడా మంగళమైనది అలా మనం అగ్ని పవిత్రమైంది మంగళమైంది అని మనం భావిస్తాం అలా వాయువు పవిత్రమైంది జలం పవిత్రమైంది గంగా జలంతో ప్రోక్షణ చేసుకుంటాం ఏదైనా శుభకార్యం ప్రారంభం చేసేటప్పుడు ఆ జలం పవిత్రమైంది కాబట్టి మనం కూడా పునీతులం చేస్తుంది అనేటువంటి భావనతో ఆ జల చేస్తాము ఎందుకు అంటే పవిత్రమైంది मंगलमें का विके मंगल परमात्म व्यास भगवान चपारे आरमात्म स्मर मंगल दाख्ज मंगलाचरण से अवसरमी समाधान चुकेंगे टीकाको श्लोकाल भूमिकनू इहक सर्वज सुखम मे भूया दुखम भूद स्वरसोत्सा दुख जिहां सर्वजे जंतु सां मनुष्य प्राणुला जंतु इक असला जंतुते जंतव పుట్టున్నవి ఏవో అవి జంతువులు మనుషులు కావచ్చు దేవతలు కావచ్చు పశు పక్షి క్రిమి కీటక ఏవైనా కావచ్చు సకల ప్రాణులు అని అర్థం ఇక్కడ సర్వ అంటే సకల ప్రాణులకు ఒక కోరిక ఉంటుంది ఏమిటి సుఖం మే భూయాత్ మాకు సుఖం కాపం కావాలి ఎటువంటి సుఖము ఆ క్షణిక సుఖం కాదు निरिशयम शाश्वत सुखम कावाली अने को अंदर की सहजना उवरसत अंत स्वाभाविक दुखम भू दुखम वकसत अंत स्वाभाविक उत्पादित अंत सुखम कल सुखम कावाली सुखम प्राप्त कावाली अने्छ ప్రతి ప్రాణికి ఉంటుంది అట్లే దుఃఖ జిహాస దుఃఖమును త్యాగం చేయాలి దుఃఖం మాగు వలదు అని ఈ విధమైనటువంటి కోరిక సకల ప్రాణులకు స్వాభావికంగానే కలుగుతుంది తంచిత్ పుణ్యాతిశయశాలి అవశ్యంభావి దుఃఖ అవినాభూతత్వాత్ అనిత్యత్వా విషయసుఖం దుఃఖ పక్షే సంసారాత అత్యంతం విరజ్యతే ఇక ఈ ప్రాణుల్లో కోరికైతే అందరికీ సామాన్యం సర్వదు నివృత్తి పరమానంద ప్రాప్తి అనేది మోక్షం లక్షణం ఈ మోక్ష సకల జీవులకు ఉంటుంది మనుషులు కావచ్చు పశువులు కావచ్చు పక్షులు కావచ్చు ఎవరైనా కావచ్చు కూడా ఈ మోక్ష సాధారణం కానీ అందులో ఒకనొక పురుషుడు ఎవరు అనంటే పుణ్యాతిశయశాలి అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య సంచయము అది ఫలోన్ముఖమైనప్పుడు అతనికి ఈ విధమైనటువంటి విచారణ ప్రాప్తమవుతుంది విచారణ పొడముతుంది ఉత్పన్నమవుతుంది ఏమిటి అనంటే ఈ ప్రాపంచికమైనటువంటి సమస్త ఏవైతే సుఖోపభోగాలున్నాయో ఆ బ్రహ్మ స్తంభ పర్యంతము చిన్న క్రిమి విశేషం మొదలుకొని అంటే ఆ చిన్న క్రిమి అనేటువంటి ఆ ప్రాణి ఏ స్వల్పమైనటువంటి క్షణిక సుఖాన్ని అనుభవిస్తుందో అది మొదలుకొని బ్రహ్మదేవుని పర్యంతం విస్తారమైనటువంటి విశిష్టమైనటువంటి అతిశయమైనటువంటి ఏ సుఖము పొందుతున్నారో అనుభవిస్తున్నారో ఈ సమస్త సుఖాలన్నీ కూడా ఇవన్నీ సంసారిక సుఖాలు స్వర్గ సుఖం కావచ్చు బ్రహ్మలోక సుఖం కావచ్చు ఒక చక్రవర్తి సుఖం కావచ్చు ఏ సుఖమైనా కూడా ఈ సాంసారిక సుఖాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనంటే ఆద్యంతవంత కౌంతేహ అని భగవంతుడు గీతలో చెప్పాడు ఈ సుఖోపభోగాలన్నీ కూడా ఆది అంతం కలిగినవి అంటే పరిచ్ఛిన్నమైనది అని సిద్ధమవుతుంది క్షణికమైనవి సాతిశీయమైనవి అంటే ఒక సుఖం కంటే అధిక సుఖం ఉంటుంది ఇక్కడ ఈ విధంగా చక్రవర్తి సుఖం కంటే వంద రేట్లు కర్మ దేవతలు అదాన దేవతలు ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈ సుఖం యొక్క తారతన్యం చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి చివరకు ఉపనిషత్తు ఏం చెప్పిందనంటే బ్రహ్మజ్ఞానం యొక్క సుఖమే అత్యంత శ్రేష్టమైనటువంటిది అతని సుఖం కంటే మిగతా సుఖాలు ఏవైతే సంపూర్ణ బ్రహ్మలోక పర్యంతం గల సుఖాలన్నీ కూడా కేవలం బిందు మాత్ర సుఖాలు అని లేశ లేశత ఇమే చక్రాదయో నిర్వృత అన్నట్టు మనిష పంచకంలో ఆచార్య చెప్తారు ఇంద్రుడు బ్రహ్మదేవుడు బృహస్పతి మొదలైనటువంటి వాళ్ళు అనుభవించే సుఖము కూడా బ్రహ్మ యొక్క ఆనందంలో ఒక హిందు మాత్రమే అన్నారు నచేంద్రస్ఖం కంచేతన్న సుఖం చక్రవర్తిన సుఖమస్ విరక్త ముంత వాసిన ఏకాంత వాసి అయినటువంటి విరక్త ఏ జ్ఞాని పురుషుడు ఉంటాడో అతడు అనుభవించే సుఖం ముందు ఇంద్రుని యొక్క సుఖము చక్రవర్తి యొక్క సుఖము అదంతా తుచ్చమానాడు అందుకనే ఆత్మసుఖం బ్రహ్మసుఖము స్వస్వరూప సుఖం ఏదైతే ఉందో అదే నిరచిశమైనటువంటిది అదే ఉత్కృష్టమైనటువంటిది కావున దానికంటే నికృష్టమైనటువంటి అల్పసుఖాలు అద్యంతవంతములు అనిత్యములు అయినటువంటి ఏ సంసారిక సుఖాలు ఉన్నాయో अड़ दुख रूपमे दुख मिश्रित सुखा व्यवहारंपड़को आख दुखमे मिश्रित उख मिश्रित सस्वरूप आनंदमो स्वरूप सुखमो ब्रह्म सुखमो दाने ने पी अगर यं वीट विषय सुखम दुख पक्षे निक्षिप्य ఈ విషయ సుఖాలన్నీ కూడా బ్రహ్మలోక పర్యంతం గల సుఖాలన్నిటినీ కూడా దుఃఖపక్షే నిక్షిప్య ఇవన్నీ కూడా దుఃఖ రూపంలో అని వాటిని దుఃఖంలోనే గణన చేసి దుఃఖం నిందే వాటిని పడవేసి ఇవన్నీ దుఃఖములుగా భావించి సంసారాలు అత్యంతం విరజతే సంసారం అత్యంతంగా సంపూర్ణంగా విరక్తుడైపోతాడు అప్పుడే అధికారాన్ని పడతాడు వేదాంతానికి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి విరక్త సంసార హానవు ఏకతే ఎప్పుడైతే ప్రపంచం నుంచి విరక్తుడవుతాడో వైరాగ్యాన్ని పొందుతాడో శాస్త్రం కూడా చెప్పింది కదా పరీక్ష లోకాన్ కర్మ చితాన్ బ్రాహ్మణ నిర్వేద మాయ లోక లోకాంతరాల్లో ఉన్నటువంటి సుఖ కూడా పరీక్షించి బాగా ఎందుకు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య ఒకటే సత్యం గాని జగత్తంతా మిథ్య జగద్ సుఖాలన్నీ కూడా క్షణికములు అని బాగా పరీక్షించి అతడు నిర్వేగం ఆయా అంటే వైరాగ్యాన్ని పొందుతాడు కొన్ని అప్పుడు ఏం చేస్తాడు తద్విజ్ఞానార్థం సద్గురుమేవ అభిగత్య శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమీపాన్ని అని మనకు ఉండక శృతి చెప్తోంది ఈ విధంగా బాగా విచారించి ప్రపంచం నుంచి విరక్తుడయ్యి అతడు తద్విజ్ఞానార్థం అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని నా యొక్క స్వరూపం ఏమిటి పరబ్రహ్మ ఎవరు ఇది జగత్ యొక్క స్వరూపం ఏమిటి అని విచారించి సుస్వరూపాన్ని తెలుసుకొని తాను ఆ పరబ్రహ్మ స్థితిని పొందడానికి గురుమేవ అభిగచ్చే గురువునే శరణతి వెళ్తాడు ఎందుకు గురువు దగ్గరికి అంటే గురువు అన్యత్ర ఎక్కడ కూడా మనకు బ్రహ్మ జ్ఞానోపదేశం చేసేటువంటి సమర్థులు లేవు కేవలం ఒకే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువే మన అజ్ఞానాన్ని పోగొట్టి మనకు స్వస్వరూపాన్ని ప్రసాదించేటువంటి సమర్థుడు అందుకని గురువునే శరణాగతి వెళ్ళాలి అంతేగాని స్వతంత్రంగా బ్రహ్మ విచారణ చేయొద్దు అని అక్కడ ఏవకారం చెప్తుంది అనమాట గురునేవ అభివృద్ధి నిశ్చయంగా గురువునే శరణాగతి అంటే అక్కడ ఏమంటే శాస్త్రజ్ఞ అపి స్వాతంత్ర్యన బ్రహ్మాన్వేషణం న కురయా అనంటూ భాష్యకారుడు ఆ మంత్రానికి భాష్యం రాస్తూ చెప్తాడనమాట ఎంత పెద్ద శాస్త్రజ్ఞుడైనా విద్వాన్ అయినా తాను స్వతంత్రంగా బ్రహ్మాన్వేషణ బ్రహ్మ చేయకూడదు అంటే గురువునే శరణాగతి వెళ్ళాలి అని అక్కడ ఒక్కాయి చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా సంసారం నుంచి విరక్తుడైనటువంటి పురుషుడు ఏం చేస్తాడు అనంటే విరక్త సంసార హానో యత విరక్తుడైనటువంటి ఈ సంసారాన్ని ఏం చేస్తాడు దీన్ని నాశనం చేయడానికి దీన్ని వదులుకోవడానికి పరిత్యజించడానికి ప్రయత్నం చేస్తాడు సంసారస్య ఆత్మస్వరూప అజ్ఞాన ఈ సంసారాన్ని ఎందుకు త్యాగం చేయాలి అంటే ఇవరకే విచారం చేశాడు ఇదంతా దుఃఖ రూపం मैं संसार दिन कारणमे भ्रांति अंत्यास एन आत्मस्वरूप अज्ञान हेतुत् मैं सुस्वरूप विचार वस्वरूप अज्ञा उ वन जगत् प्रती कचारकृत बंधो विचारेण निवर्तते తస్మాత్ జీవ పరాత్మానం సర్వదైవ విచారయ్యే తనంతో విద్యారాయణ ఒక దేవుడు వేదాంత పంచదృశిలో నాటక ద్వీపంలో చెప్తాడన్నమాట మనం విచారం చేయలేదు నేను ఇవ్వడిని కోహం కథమిదం జాతం కోవై కష్టాస్ విద్యతే ఉపాదానం కిమస్తి అని ఈ విధంగా మనం విచారం చేయలే నేను ఇవ్వడను నేను నేను అంటున్నాను ఇక్కడ దేహేంద్రియ సంఘాతంలో నేను ఇవ్వడను అని మనము చక్కగా గురు ముఖం ద్వారా విచారం చేయడం ద్వారా అంటే సుస్వరూప అజ్ఞానం ఉన్నందులన మనకు ఈ జగద్భ్రాంతి ప్రతీతి అవుతున్నది కాబట్టి ఈ సంసారానికి హేతు ఎవరు అంటే స్వరూపు అజ్ఞానం దానికే మూలాజ్ఞానము అని కూడా అంటారు అజ్ఞానం తూలాజ్ఞానం మూలాజ్ఞానం అని రెండు ప్రకారాలు తూలాజ్ఞానం అంటే సామాన్యంగా గటపడాది వస్తువులకు సంబంధించినటువంటి అజ్ఞానం దానివల్ల మనకేం ఆపత్తి కానీ మన స్వరూప అజ్ఞానం ఏదైతే అది సంసారానికి హేతు ఆ స్వరూప అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి సాధకుడు ప్రయత్నం చేయాలి కాబట్టి సంసారం ఎందువల్ల కలిగింది అంటే స్వరూప అజ్ఞానం వల్ల ఆత్మ జ్ఞానాత్ నివృత్తి మరి ఈ భ్రాంతి రూపమైనటువంటి ద్వైత అజ్ఞానం వల్ల కలిగింది కదా మరి ఈ అజ్ఞాన కార్యము అజ్ఞానము త కారణం ఇవి అనర్థం అనబడతాయి మరి ఈ అనర్థం యొక్క నివృత్తి ఎలా కలుగుతుంది అనంటే ఎవరి అజ్ఞానం వల్ల నీకు ఈ భ్రాంతి కలిగిందో వారి యొక్క జ్ఞానం చేతనే భ్రాంతి నివృత్తి అయితే నియమం ఉంది కదా రజ్జు యొక్క అజ్ఞానం చేత మనకు సర్పభ్రాంతి అయింది భయపడ్డాము దుఃఖం మరి ఈ దుఃఖము ఈ భయము నివృత్తి కావాలంటే ఆ సర్పభ్రాంతి నివృత్తి కావాలంటే మరి జ్ఞానం చేతనే కలగాలి ఎందుకంటే అది సత్య వస్తువు కాదు కదా మిథ్యా వస్తువు నిథ్యా వస్తువు ఎప్పుడు కూడా జ్ఞానం చేతనే నివృత్తి అవుతుంది కానీ ఇంకా వేరే ఏ ఉపాయాల చేస్తా కర్మల చేత ఉపాసనలు చేస్తా పోదది మరి జ్ఞానమే కావాలి మరి జ్ఞానం యువ జ్ఞానం వల్ల ఏదో ఇప్పుడు రజ్జు అజ్ఞానం వల్లనూ సర్పగ్రాంతి అయింది ఏదో ఘట జ్ఞానం వల్లనో పట జ్ఞానం వల్లనో సర్ప నివృత్తి అవుతుందా కాదు ఎందుకోవాలంటే दा या अज्ञा चतने भ्रांति दा ज्ञा चं रज्ञान चतना सर्व भ्रांति निवृत्ति असला इनक मन स्वरूप अज्ञा वाला कल द्वैत भ्रांत संसारो अभी मन स्वरूप ज्ञान चतने वृत्तम तम प्रति आत्मज्ञा उपदिशति आचार्य అటువంటి విరక్త పురుషుడు అధికారి పురుషుడు ఇక్కడ వైరాగ్యం ఒకటే చెప్పాడు వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముక్షత్వం ఈ సాధనాలు కలిగినటువంటి విరక్త పురుషునికి ఇక్కడ ఆచార్యులు ఎవరు అంటే ఇక్కడ హస్తాంగళకాచారులు బోధ చేస్తూ ఉన్నారు తన స్వరూపాన్ని ఆచారులకు తెలియజేస్తూనే ఇతరుల అజ్ఞానం కూడా పోవాలనేటువంటి ఉద్దేశంతో తన స్వరూపానుభూతిని శ్లోకాల ద్వారా వ్యక్తం చేస్తారు నన్ను సర్వత్ర గ్రంథాలు ఇష్టదేవత నమస్కార స్థుతి పూర్విక ప్రవృత్తి ఉపలబ్ధ మనము సర్వత్రా చూస్తూ ఉన్నాం ఏ సద్గ్రంథం కాని శిష్టాచార సంప్రదాయాన్ని అనుసరించి గ్రంథం నందు ప్రప్రథమం మంగళాచరణం చేస్తారంటే ఇష్టదేవత యొక్క నమస్కారము స్థుతి మొదలైనటువంటి చేస్తారంటే మంగళం చేస్తారు కానీ ఈ గ్రంథంలో మంగళం లేదు కదా అని ఈ విధంగా శంక ప్రాప్తమవుతుంది అయంచుతి నమస్కార అనవధేయ వచన ఈ గ్రంథారంభంలో ఈ దేవ ఇష్టదేవత యొక్క స్థుతి లేదు నమస్కారం కూడా లేదు అందుకని ఇది శిష్యుల చేత ఆదరింపబడుటకు యోగ్యమైనది కాదు అని ఈ విధంగా శంక చేస్తే ఉన్నా అసలు నా స్తుతి స్థుతి నమస్కార యోహో త్రైవిద్యాత్ స్తుతి నమస్కారము మూడు రకాల్లో ఉంటుంది ఏ విధంగా అంటే కాయకి వాచకి మానసి చేతి శరీరంతో కూడా స్థుతి నమస్కారము వచనం అంటే వాక్కుతో కూడా చేయొచ్చు మరి మానసికంగా కూడా చేయొచ్చు అదే శరీరంతో శాస్త్రంగా నమస్కారం చేయొచ్చు మనం వాక్కుతో స్థుతి చేయొచ్చు మనుషులు కూడా చేయొచ్చు మూడు ప్రకారాలు కూడా చేయొచ్చు అయితే ఇక్కడ అత్ర కాయిక వాచనిక యోహ అభావే అపి ఇక్కడ కాయిక అంటే శారీరకమైనటువంటి స్థుతి నమస్కారం ఏమీ లేదు వాచనికం అంటే వాగ్రూపమైనటువంటి స్థుతి నమస్కారం లేదు ఇక్కడ అయినా కూడా పరమశిష్టత్వాద ఆచార్య గ్రంథస్ అవిజ్ఞేన పరిసమాప్తే చ మానస స్థుతి నమస్కారయం ఆచార్య ఎట్ అవధంగా ఈ అష్టామదకాచార్యులు మానసికమైనటువంటి స్థుతి నమస్కారం చేసిన ఎందుకంటే అతడు కూడా శిష్టుడు బ్రహ్మజ్ఞాని మరి బ్రహ్మజ్ఞాని అనేటువంటి వాడు శిష్టాచార సంప్రదాయానికి విరుద్ధంగా ఎలా పోతారు పోడు అంటే అతడు మనస్సులో స్థుతి నమస్కారం చేశాడు అందుకని మంగళాచరణం కూడా చేయబడింది అందుకని ఇక్కడ ఏమి దోషం లేదు అనంటూ సమాధానం చెప్పి ఇప్పుడు అష్టామలకాచారులు చెప్పుబోనటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక్కొక్కటిగా చింతన చేద్దాం నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్త నిరస్తాఖిలోపాధిరాకాశకల్ప చక్కగా తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ మనకు ఉపదేశం చేస్తున్నాడు మన స్వరూప అజ్ఞానం పోవడానికి అత్యంతమైనటువంటి కరుణా హృదయంతో అతడు శ్లోకాలను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు मन चक्षुरा इंद्रिया उपलक्षण का देह देहेन्या मन अटे मन अटे चपेड़ा मन अंतरण चतुष्ठी मनस्स बुद्धि चिम अहंक चु अने शब्दों से पंच ज्ञाने के आदि अने शब्द चेत मिगत कर्मेद्रििय संग्रह వీటి అన్నిటి యొక్క ప్రవృత్తి అంటే వాటి వాటి విషయాలను ఆదాయం చేసుకోవడానికి గ్రహించడానికి వాటి యొక్క ఏదైతే ప్రవృత్తి జరుగుతున్నదో శబ్దాన్ని వినడానికి శ్రోత్రం యొక్క ప్రవృత్తి అవుతుంది స్పర్శ జ్ఞానం చేసుకోవడానికి స్పర్శేంద్రియం ప్రవృత్తి అవుతుంది రూపాన్ని చూడడానికి నేత్రం యొక్క ప్రవృత్తి అవుతుంది అట్లా రసన గ్రహణం ప్రసనేంద్రియం నాలుక ప్రవృత్తి అవుతుంది గంధాన్ని గ్రహించుటకు ఘాణేంద్రియము ప్రవృత్తి అవుతుంది అట్లే మేము ఉపలక్షణంగా తెలుసుకోవాలి సకల ఇంద్రియాలు వాటి వాటి విషయాలను గ్రహించడానికి ఏవైతే ప్రవృత్తంలు ఆ ప్రవృత్తికి హేతు ఎవరు నిమిత్తం నిమిత్తం అంటే హేతు కారణం ఎవరు అని ఒకవేళ ప్రశ్న పెడినప్పుడు వాటన్నిటినీ ప్రవృత్తం చేసేది నేనే అంటాడు నిత్య ఉపలబ్ధి స్వరూప అహం ఆత్మ నిత్య జ్ఞాన స్వరూపం ఉపలబ్ధి అంటే జ్ఞానం నిత్య జ్ఞాన స్వరూపడైనటువంటి నేనే ఈ మనసు కానీ చూడాలి ఇంద్రియాలు కానీ వాటి అన్నిటినీ చేస్తున్నాను నా యొక్క సత్తచేతనే నా ప్రేరణ చేతనే అవి ప్రేరితములయ్యి వాటి వాటి విషయాలను గ్రహించడానికి ప్రవృత్తులు అవుతున్నాయి అంటాడు ఏ విధంగా అంటే సూర్యుని యొక్క ఉదయించుట చూడనే సకల జీవులు కూడా వారి వారి వ్యవహారాల ఎందు ఎట్లా అంటే సూర్యుడు ఉదయించినంత మాత్రానే ప్రకాశం విడజల్లబడుతుంది ఆ ప్రకాశంలో సూర్యుడు యొక్క ఉపదేశం లేకుండానే అంతే సూర్యుడు ఎవరిని కూడా ప్రేరణ చేయలే నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఈ పని చెయ్యి అని ఎవరిని కూడా ప్రేరేపించలేదు కేవలం ఉదయించుట కూడానే అతని ప్రకాశంలో వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు ఉన్నారు అట్లే ఆత్మ యొక్క సాన్నిధ్యంలో ప్రేరితమయ్యి ఆత్మ వాటిని ప్రేరేపించింది అంటే వాస్తవంగా ఆదేశము ఏం చేయలే ఏ నేత్రమా నువ్వు రూపాన్ని చూడు ఏ స్తోత్రమా నువ్వు శబ్దాన్ని విను అని ఈ విధంగా ఆదేశించింది కూడా లేదు ఇక్కడ కేవలం చైతన్యం యొక్క సాన్నిధ్యములోనే వాటి వాటి వ్యవహారాలు చక్కగా ఇదే ఇక్కడ ప్రవర్తకత్వం ఆత్మ యొక్క ప్రవర్తకత్వం ఏంటంటే ఇంతనే కేవలం సత్తా స్ఫూర్తి రూపం చేత ఉంది ఆ సత్తా స్ఫూర్తిని తీసుకుని అవి వాటి వాటి వ్యవహారాలు చేస్తున్నాయి ఇదే అక్కడ ఆత్మ యొక్క ప్రవర్తకత్వం వేచినే ఇంద్రియాఫల అని ఈ విధంగా స్థూలంగ శ్లోకాం ఇప్పుడు నము అకృతమంగళాచరణతో గ్రంథి న శిష్టోపాదే భవిష్యతి ఆత్మస్మరణలక్షణమంగళస్ కృతవాత్ నతోషోద్భవ శ్రీకాకారులు తన కర్తవ్యాన్ని చెప్తూ ఏ గ్రంథాన్ని మంగళాచరణం చేయలేదు కదా అందుకని ఈ విశిష్ఠులు చేస్తా కాదు కదా అనంటే అట్లేం లేదు ఆత్మస్మరణ అయ్యింది ఇక్కడ అంతే ఆత్మను స్మరించడంలోనే మంగళమైనట్లే ఎందుకు మంగళాణాంశ మంగళం ఇది వ్యాసోక్తేహే మంగళానాంచ మంగళం అంటూ విష్ణు సహస్రనామాల్లో వ్యాస భగవానులు చెప్పారు సకల పవిత్రమైనటువంటి వస్తువులన్నిటికంటే కూడా ఇది పరమ పవిత్రమైంది మంగళమైనది అని భగవంతుడు వ్యాసులు చెప్పాడు కాబట్టి ఆత్మస్మరణయే మంగళం అయ్యింది అందుకని మంగళాచరణం చేయలేదు అనేటువంటి దోషం ఇక్కడ సంభవించదు ప్రాప్తం కాదు ఇప్పుడు శ్లోకార్థం చెప్తున్నాడు మనహాచ చక్షుష మనశ్చక్షుషి వివిడ తీసి విగ్రహం చేసి చెప్తున్నాడు మనస్సు మరి చక్షు వీటిని మనశ్చక్షు అంటారు ఆది భూతే ఇవి మొదలుగా కలిగినవి చక్షురాది మనచక్షురాది ఆది అన్నారు ఆదిపదం ఆదిపదం చేత ఉపలక్షణంగా మిగతా సంపూర్ణ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా సంగ్రహం చేసుకోవాలి కరణ సమూహ ఇవన్నీ మనకి ఏమి అంటే కరణాలు ఒక కార్యాన్ని సాధించడానికి అంటే రూపాన్ని చూడడానికి శ్రవణం శబ్దాన్ని వినడానికి ఇతర పనులు చేయడానికి చేతులు ఇవి కూడా పానేంద్రియం కర్మేంద్రియాలు చెప్పుకుంటాం కదా నడవడానికి కార్లు ఇవన్నీ ఏంటి అంటే మనకు సాధనాలు కరణం అంటే సాధనాలు అనమాట ఏదైనా పని మనం చేయాలంటే రూపొందించుకోవడానికి కానీ శబ్దాన్ని వినడానికి కానీ రసాన్ని గ్రహించడానికి కానీ గంధాన్ని గ్రహించడానికి కానీ స్పార్శనం చేసుకోవడానికి కానీ ఇవన్నీ కరణాలు ఈ కరణాల యొక్క సమూహం అంతటినీ ఎవరైతే ప్రేరేపిస్తున్నారో मतलब आत्मा अभी ने अब अत इ चक्षुरादि अ विवक्षा अभी व्यक्तम टीकाकु भूतोत्पत्ति क्रमेण मन स्रोत्रादि वक्तव्यांदो्य प्रसिद्ध भूतत्रय पक्ष प्राधान्य आदा मन चक्षुरादिता అయితే వాస్తవంగా మనకు పంచభూతాల యొక్క ఉత్పత్తి క్రమ ఎట్లున్నది తరి ఉపనిషత్ ప్రకారంగా ఆత్మన ఆకాశ సంబూత ఆకాశ వాయు వాయు రగ్ని అగ్ని రాప అభయ పృథి ఈ విధంగా క్రమం అంటే పంచభూతాల యొక్క ఉత్పత్తి అక్కడ అట్లా ఆ పంచభూతాలను గనక క్రమంగా తీసుకున్నట్లయితే వాటి కార్యములేవి ఇంద్రియాలు శ్రోత్రేంద్రియం ఆకాశ కార్యము వాయు యొక్క కార్యము త్వచేంద్రియము అగ్ని యొక్క కార్యము నేత్రేంద్రియము మరియు జలం యొక్క కార్యము రసనేంద్రియము మరి పృథ్వీ యొక్క కార్యము ఘంద్రియం ఇట్లా క్రమం ఉంది కానీ ఇక్కడ ఆ క్రమను వదిలేసి చక్షు అని చక్షు ఇంద్రియం మొదలుకొని అన్నాడు అంటే మిగతా శ్రోత్రేంద్రియాన్ని మరి త్వైంద్రియాన్ని చెప్పలేదు ఇక్కడ ఎందుకు చెప్పలేదు ఇక్కడ అంటే టెక్టర్ ఉపనిషత్తు క్రమను వదిలి అష్టాములకాచేరులో వారు చాంద్రోగ్య ఉపనిషత్తు ప్రకారంగా చెప్పినారు చాంద్రోగ్యలో మూడే భూతాల యొక్క ఉత్పత్తి చెప్పబడింది ఎక్కడి నుంచి అంటే తేజోభూతం నుంచే చెప్పబడింది ఆకాశ వాయువు యొక్క అక్కడ చెప్పలే చాంద్రోగ్యలో చెప్పకుండా గానీ గుణోపసంహార న్యాయం చేత మనము ఆ భూతాల యొక్క ఉత్పత్తి కూడా తెలుసుకోవాలని బ్రహ్మసూత్రంలో మనకు రాసులు మరియు శంకరాచార్యులు కూడా అక్కడ ప్రతిపాదించారు అయితే ఇక్కడ చాంద్రగ్య శృతిని అనుసరించి తేజభూతము జలభూతము పృథ్వీభూతం యొక్క ఉత్పత్తి అక్కడ చెప్పబడినందు వలన ఆ చాంద్రగ్య శృతి క్రమానుసారంగా ఇక్కడ చక్షురింద్రియము మొదలుకొని అన్నారు కానీ మిగతా వాటిని కూడా సంగ్రహం చేసుకోవాలి ఆది శబ్ద ప్రత్యేకం సంబంధం ఆది చక్షురాది అన్నప్పుడు ప్రత్యదాన్ని తీసుకోవాలి మనస్సు అన్నప్పుడు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అంతకన్నా చతుష్టయం గ్రహించాలి ఇక్కడ చక్షురాది అన్నప్పుడు శ్రోత్ర తక్చక్షు జిహ గ్రాహణ పంచ జ్ఞానేంద్రియాలను ఆది శబ్దం చేత ఇంకా కర్మేంద్రియాలను వాక్ పాని పాలు పాలు కష్టములు సంగ్రహం చేసుకోవాలి ఇక్కడ తదా సతి మన ఆదీనాం అంటే మనో అహంకార బుద్ధి చిత్తానం మనసు అనే శబ్దం మనసు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం వీటిని నాలుగుని గ్రహించాలి చక్షురాది అన్నప్పుడు చక్షు శ్రోత్ర త్వగ రసన గ్రాణ ఈ పంచ బుద్ధీంద్రియాణం బుద్ధీంద్రియములన్నా జ్ఞానేంద్రియములన్నా ఒకటే శబ్దము ఒక్కోసారి బుద్ధీంద్రియాలని ప్రయోగం చేస్తారు గ్రంథాల్లో మనము విన్నాము జ్ఞానేంద్రియాలని విన్నాము ఏ శ్రోత్ర ప్రత్యక్షు ఉద్యోగ గ్రాణములు జ్ఞానేంద్రియములని काो चोट बुद्धिंद्रिया अने शब्द प्रयोग से अब मन संशय अवसर लेकिन बुद्धि अंत ज्ञान बुध ज्ञाने अने धातु बुद्धि शब्द उत्पन्न काब्बी बुद्धिंद्रिया ज्ञाने अंकनी पर्याय शब्द ज्ञानेंद्रिियना बुद्धिंद्रिना पर्याय शब्द ज्ञानेंद्रियाल चुने शब्दोंत अ ग्रहि मैं अटे वागाधीन వాక్ పాని పాద పాయు ఉపస్థానం పంచ కర్మేంద్రియాణం ఈ ఐదు కర్మేంద్రియాలను కూడా ఆది శబ్దం చేత సంగ్రహం చేసుకోవాలి ఇవన్నీ కూడా అంటే ఈ కరణ సముదాయం ఏదైతే ఇప్పుడు అంతకర చతుష్టయము మరియు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఈ కరణ సముదాయం అంతా కూడా స్వస్వ విషయ ఆదానే విషయాభిముఖ ప్రవృత్తి तटस्थभ हेतु यम संपूर्ण करण समुदाय अति वाट, वाट विषय ग्रहितुटे शब्दा ग्रहितुटक्रिय स्पर्शा ग्रहितुटक नेत्रेन्द्रिय रूपा ग्रहितुटक इया इंद्री वावा विषयों ఆదానం చేసుకున్నటకు గ్రహించుటకు వాటి వాటి ప్రవృత్తి ఏదైతే జరుగుతుందో ఆ ప్రవృత్తికి నిమిత్తం అంటే తటస్థపుతో హేతు తటస్థ రూపమైనటువంటి కారణం ఉన్నది తటస్థం ఇక్కడ వాటి ఎందు ప్రవేశించకుండా వాటితో సంబంధం లేకుండా భిన్నంగా ఉండి వాటిని ప్రేరేపించేది ఎవరు అంటే సహా అహం అది ఎవరు కాదు నేనే అంటాడు ను ఎవరయ్యా అంటే ఆత్మ నేనే ఆత్మను ఆత్మ అయినటువంటి నేనే ఇ కరణ సముదాయాన్నంతటిని కూడా వాటి వాటి విషయాలను గ్రహించుట కొరకు ప్రవృత్తములు చేస్తున్నాను అంటాడు నాకు మృదాదివత్ వికారిత్వం ఇక్కడ నిమిత్తం అనే శబ్దం చేత కారణము నిమిత్తం అంటే కారణం దేనికి కారణం ప్రవృత్తికి కారణం ఆయా ఇంద్రియాలకు ప్రవృత్తికి నిమిత్తం మరి నిమిత్త శబ్దం చేస్తామని ఏం తెలుసుకోవాలంటే కారణం కారణం అంటే రెండు ప్రకారాలుగా ఉంటుంది నిమిత్త కారణం ఉంటుంది ఉపాదాన కారణం ఉంటుంది మరి ఒక ఘటాన్ని ఉత్పన్నం దానికి ముఖ్య కారణం ఏమి చేయాలంటే మట్టి దానికి ఉపాదాన కారణం అంటారు అంటే అది కార్యంలో అనిశితమై కార్యం చేసే సంబద్ధమే కానీ ఒకటి నిమిత్త కారణం ఉంటుంది అంటే కార్యం కంటే భిన్నంగా తటస్థంగా ఉంటుంది ఎట్లా అంటే ఆ కుమ్మరి వాడు ఒక దండ ఒక కట్టెను తీసుకుని ఆ చక్రాన్ని తెంపుతాడు ఆ దండ కూడా కారణమే అయింది ఘటోత్పత్తికి అట్లా చక్రం కూడా కారణమే అయింది చక్రం లేకుండా కుండ తయారు చేయడానికి వీల్లేదు కాబట్టి చక్రం కూడా కారణమైంది విచక్రము దండ కులారుడు ఇవన్నీ కూడా కారణాలే మట్టి కూడా కారణమే కానీ మట్టికి ఉపాధాన కారణం అంటారు దండా చక్రము కుళారుడు మొదలైన వాటికి నిమిత్త కారణములు అంటారు ఎందుకు ఇవి ఆ కార్యమైనటువంటి ఘట స్వరూపం నందు ప్రవేశమై ఉండవు దానికంటే భిన్నంగా ఉండి కార్యాన్ని ఉత్పన్నం చేస్తాయి ఎందుకంటే ఇవి ఆత్మ ఈ కరణ ప్రవృత్తికి ఉపాదాన కారణం అంటావా లేదా నిమిత్త కారణం అంటావా అంటే ఇక్కడ కేవలం నిమిత్తం उपदान कणम का उपदान कारण चमक विकार मट्टी विकारा पा पूर्व रूपा त्यागमे घट रूप अंत मारपीदा विकार अच्छे मारप मारपी मेवे उपाधान कारण आत्मा ఆత్మ కూడా వికారిత్వం అనేటువంటి దోషం వస్తుంది ఆత్మ కూడా వికారి అవుతుంది మారుతుంది పరిణామాన్ని చెందుతుంది అనేటువంటి దోషము వస్తుంది కానీ ఆత్మ అది ఉంది మరి ఆత్మకు వికారం చెప్పడానికి ఆస్కారం లేదు కాబట్టి మరి ఏ కారణము అంటే నిమిత్త కారణము అని తెలుసుకోవాలి అక్కడ ఆత్మశబ్దేనా స ఇది తత్శబ్ద లక్ష్య कल प्रपंच अठान भूत सर्व नि परमात्मा उचे अ श्लोक स नित्योपलबिस्वरूपोहत्म आत्मशब्द प्रयोग से आत्मा शब्दा की अर्थ की शुद्ध चैतन्य तत्पदार्थम उद व्यापक चैतन्य ब्रह्म चैतन्य अदे इतना आत्मशब्दों से ग्रह द्रह स्पष्ट सा आत्मा सी तब्दुर्ग एक तब इध प्रातिपद मूल शब्दों अभी स्त्रीलिंग नीश लिंग मरी पुंग मूड लिंग ना तौते तम तौता तेनाता तई तस्म ताभ्यां తస్మాత్ తాభ్యాం తయోహో తేషాం మరియు తస్మిన్ తయోహో తేషు సప్తమి విభక్తి ఇక నడుస్తుంది అందుకనేది ప్రథమ విభక్తిలో ఏమైంది తత్శబ్దం సహ సహ తే సహ అంటే అతడు అని అర్థం అతడు అంటే ఎవరు అంటే సత్తంగశ్రీ మహావాక్యంలో ఏదైతే తత్శబ్దం ఉందో ఆ తత్శబ్దానికి లక్షార్థమైనటువంటి ఏదైతే బ్రహ్మ చైతన్యం ఉన్నదో వ్యాపక చైతన్యం ఉన్నదో అదే ఆత్మ అదే నేను అని ఇక్కడ తత్వశ్రీ మహావాక్యార్థాన్ని కూడా సూచించడం జరిగింది అంటే జీవుడు ఎవరో కాదు పరమాత్మయే అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ అందుకని ఆత్మశబ్దం చేత సత్ శబ్ద కల్పిత ప్రపంచానికి అధిష్టానమైనటువంటి ఏ సర్వ నియంత సర్వమును శాసనం చేసేవాడు నియమనం చేసేవాడు తన అధీనంలో ఉంచుకునేవాడు प्रति भूता अंटे आकाशभूत वायुभूत का जलभूत अं भूताल मरी भूताल कार्य अयमन चेवा इवर सर्वनी यम परमात्म आरमात्मे इक आत्मशब्दी अटा अत्मशब्दों परमात्म अन्वयन चु ఆత్మ అంటే మేము తెలుసుకుంటాం ఇప్పటికీ ఈ దేహాది సంఘాత విశిష్టమైనటువంటి దేహాది సంఘాతంలో ఏదైతే కూటస్థ చైతన్యం ఉన్నదో అధిష్టానమై దాన్ని మేము ఆత్మ అని అనుకుంటాం మీరు పరమాత్మ ఇక్కడ సంగ్రహం చేస్తున్నారు అర్థం చెప్తున్నారు దీనికి ప్రమాణం ఏమిటి ఆత్మకు పరమాత్మ చేత అభిన్నంగా చెప్పేటువంటి అంటే ఆత్మ శబ్దాన్ని కూడా పరమాత్మకు ప్రయోగించేటువంటి సన్నివేశం ఎక్కడుంది దానికి ప్రమాణం ఏమిటి చెప్పండి అనంటే ఆత్మా ఇదేక ఏవ అగ్రీత్ నాణ్య సించేదాంత వాక్యు ఆత్మశబ్ద పరమాత్మని ప్రసిద్ధత్వా ఆత్మా ఇదమేక ఏవ అగ్రే ఆసీత్ అని ఈ ప్రమాణము ఇక్కడ ఐతరి ఉపనిషత్తులో చెప్పబడింది అంటే ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము ఆత్మనే ఉండే అక్కడ ఏ విధమైనటువంటి క్రియ లేకుండే అన్నప్పుడు మరి ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వములు ఎవరున్నారు పరబృందమే కాబట్టి ఆత్మశబ్దం పరమాత్మకు శృతి స్వయంగా ప్రయోగించింది కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మనే తెలుసుకోవాలి అని ఈ విధంగా ప్రసిద్ధ ప్రమాణాన్ని ఇచ్చాడు అహం ఇది చొం పద లక్షార్థ మరి సోపల స్వరూపో అహం ఆత్మ అన్నారు అహం అంటే ఎవరు ఇక్కడ అంటే ఇక్కడ ఈ సంఘాత విశిష్టమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో దీనికి అధిష్టానమైనటువంటి ఏ సాక్షి చైతన్యం ఉన్నదో కూటస్థ చైతన్యం ఉన్నదో అదే ప్రత్యేకాత్మ అంటారు దానికి ప్రత్యేక అంటే లోపల అని అర్థం అంటే ఈ సంఘాతానికి అంతటి కూడా అధిష్టానమై దాన్ని ప్రవృత్తి చేసేటువంటిది ఇప్పుడు सकल इंद्रि प्रभुत्मेवरो ने अगर अदे प्रत्येका अहम शब्दा की अर्थम अंत पदा की लक्ष्यार्थम तत्वश महावाक्य तत् अंदोल तत्पदा लक्ष्यार्थम आत्मशब्दों से चाड़ा मरी इकम पदा के लक्ष्यवर संघात विशिष्ट संघा अधिष्ठाई साक्षिभूत प्रत्येगात्म अदे अहम शब्दा की जीवशबाद लक्ष्यार्थमस्थ चैतन्यीविता इक अहम शब्दा की प्रत्येगा ग्रहिश्वी स्तोच सामना अभेदो बोध्यते वीरिदर की అంతే తత్ తం అసి అక్కడ తత్ శబ్దానికి సహ అని మనం గ్రహించాలి సహ అంటే ప్రథమా విభక్తి ఏకవచనం తమ్ము కూడా విష్ణు శబ్దం యొక్క ప్రథమా విభక్తి ఏకవచనం కాబట్టి ఈ ప్రథమా విభక్తిలో చెప్పబడేటువంటి రెండు పదాలకు ఐక్యము చెప్తుంది సమానాధికారణ్యం అంటే సమాన విభక్తి సమానాధికరణం అంటే ఇక్కడ సమాన విభక్తి సమానాధికారంగానికి వేరే కూడా లక్షణాలు ఉన్నాయి భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానం ఏకస్మిన్న అర్థే వృత్తిని సమానాధికారణ్యం అని అంటూ వాళ్ళ అర్థం వేరే ఉంది అది కూడా ఇక్కడ అన్వయం అవుతుంది ఇక్కడ సమానాధికరణం అంటే సమాన విభక్తి సహ అనేది ప్రథమా విభక్తి ఏకవచనము మరియు తొమ్ము అనేది కూడా ప్రథమా విభక్తి ఏకవచనం రెండు కూడా సమాన విభక్తి కాబట్టి రెండు ఒకటే అని అభేదాన్ని బోధిస్తుంది ఈ సమానాధికారణ్యం ఇక్కడ स नि्योपलब स्वरूपोह आत्माहुदान विभक्ति महावाक्य सन विभक्ति सामना अद इक उत्योपलब स्वरूपोहम अहम अहमने प्रथम विभक्ति अस्म शब्द प्रथम विभक्तिवचन सह अने तब्दम प्रथम विभक्तिवचन सभक्ति प्रथम विभक्तिबाटे वीट की सह अनेक शब्दों से चब्त्मो अदे अहम नीव ब्रह्मेदा यदि अहम शब्दना अहंकार विवक्ष अहं शब्दा की मन ऊटस्थ चैतन ग्रह जीव चैतन विशिष्ट चैतन ग्रहिंते चुदाभाष ग्रहितिते अहंकारा जीवड़ो अंतरण अहंकार उदो आ अहंकार नफलित चैतन्यमे जीवड़ अंतक्रहण नैतन्यमे जीवड़ अतरीकेदाभाष चैतन्य आभासम चिदाभास जीव इहंकार ने अहंशब्द ग्रहते अर्थम इलातार अन अटुना इकड़ ఏది పునః అహంశన అహంకార వివక్ష దాదాపు బాధాయా అప్పుడు కూడా ఆ భేదం సంప్రదిస్తుంది అంటాడు ఎట్లా ఇప్పుడు ఒక మత్స చీక్కట్లో పోతున్నప్పుడు దారి పక్కన ఒక మొద్దు అంటే ఒక చెట్టును వాళ్ళు మొదలంటా నరకకుండా కేవలం పై సాకారం నరికేశారు మొదలు అట్లే నిలబడి ఉంది అక్కడ ఆ మొద్దును శాఖలు కొంచెం చేతుల్లాగా ఇట్లా చాసినట్టుగా అవి నిలబడినట్టు మనకు అనిపిస్తుంది దాన్ని చూసేసరికి భ్రాంతి కలిగింది అయం చోర ఇతడు దొంగ అనే భ్రాంతి అండి కానీ ఇప్పుడు తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది పురుషుడు కాదు దొంగ కాదు ఏమిటి అంటే అదొక చెట్టు మద్దు స్థాను అంటారు స్థాను పురుష అయితే అక్కడ పురుషుడు ఏమైనాడు బాధ అతన్ని బాద్ చేసినాం ఇదో పురుషుడు కాదు అదేంటి అని అంటే ఇది చెట్టు వద్దు స్థానవు అన్నాడు అంటే పురుషుణ్ణి బాధ చేసి అధిష్టానమైనటువంటి చెట్టును సంగ్రహం చేసుకున్నాం అట్లే ఇక్కడ జీవుడు ఎట్లా ఏడు అంతఃకరణమైనటువంటి ఉపాధిని పురస్కరించుకొని అంతఃకరణ ప్రతిబింబ చైతన్యానికి లేదా అంతఃకరణ విశిష్ట చైతన్యానికి లేదా అంతఃకరణ చైతన్యం యొక్క ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని బింబ ప్రతిబింబవాదము అవచ్చేదవాదము ఆభాసవాదము అని ఇట్లా వేదాంతంలోనే మూడు ప్రకారాలుగా చెప్తారు అంటే ఆయా అధికారిని బట్టి వాని వాని స్థితిని బట్టి ఏ విధంగా బోధించితే ఈ సుస్వరూప జ్ఞానం అవుతుంది అని అనేక ప్రక్రియలు తీశారు మహాత్మా అయితే ఏ విధంగా చెప్పుకున్నా అంతఃకరణం అనేటువంటి ఉపాధిని మాత్రం అప్పుడే అతనికి జీవత్సం చెప్పవచ్చు లేకపోతే అది జీవుడు కాదు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంతఃకరణాన్ని ఇది అనిత్యం ఉన్నది కల్పితం ఉన్నది అజ్ఞాన కార్యం ఉన్నది అని మనము గురుశాస్త్రాల ద్వారా చక్కగా విచారించి ఆ మిథ్యాభూతమైనటువంటి అహంకారము అంతఃకరణాన్ని మనం బాధ చేసినట్లయితే బాధ అంటే మిథ్యత్వ నిశ్చయం బాధ అనే శబ్దానికి అర్థమైంది మిథ్యత్వ నిశ్చయం ఇది వాస్తవంగా లేదు కల్పితము అధ్యాస అని నిశ్చయం చేసుకొని అహంకారాన్ని మనం బాధ చేస్తే ఇంకా అవశేషంగా మిగిలేదు ఎవరు అంటే కేవలం చైతన్యం ఈ చైతన్యము మరి వ్యాపక చైతన్యము భిన్నం కాదు ఒకటి ఘటాకాశము మరి మఠాకాశము మరి మహాకాశము మూడు ఉన్నాయి ఇక్కడ మరి ఘటాన్ని తొలగించినము లేదా పగల కొట్టినము కూడా తొలగించినము అప్పుడు ఈ రెండు ఉపాధులను తొలగిస్తే ఆకాశము మూడా రెండా ఒకట व्यापक आकाशम अटे जीवन की उपाधि अहंकारा मैं ईश्वर की उपाधि माया रे तैसे केवल चैतन्यापक चैतन्यैतन्यक अहंकार दी अहंशब्दा की अर्थम अहंशब्दा के अर्थम अहंकाराइते బాల సమానాధికారణ్యం చేత ఈ జీవాత్మకు పరమాత్మకు ఐక్యం సంభవిస్తుంది అని ఈ విధంగా చెప్పారు కేంద్రు ఆత్మ సరే ఆత్మ అని అంటున్నావు ఇక్కడ స నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ ఆత్మ శబ్దం వచ్చింది కదా ఆత్మ అంటే ఎవరు అంటే స్వయంగా అష్టంగలకాచేవరలే చెప్పారు ఏమని నిత్యోపలబ్ధి స్వరూప నిత్యం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడంటే భూతకాలం నుండి కానీ వర్తమాన కాలం నుండి కానీ భవిష్యత్ కాలం నుండి కానీ జాగ్రత్త ఎందు కానీ స్వప్నం నుండి కానీ సమాధిలో కానీ ప్రళయంలో కానీ లేదా మూర్చలో కానీ ఇలా కోమం వచ్చిందంటారు కదా మూర్ఛ అవస్థ ఏ అవస్థ ఉందని ఏ కాలం ఉందని అన్ని కాలాల్లో ఏది విద్యమానమై సర్వమును ప్రకాశిస్తూ అధిష్టాన రూపమై ఉంటుందో అదే నిత్య ఉపలబ్ది ఉపలబ్ది అంటే జ్ఞానం ప్రకాశం ప్రకాశం అంటే శాస్త్రంలో ఈ శబ్దం అరుదుగా వాడతారు ప్రకాశం అంటే జ్ఞానం తెలుసుకోవాలి కాబట్టి ఆత్మ అంటే ఎవరు నిత్య ఉపలబ్ది స్వరూప ఎల్లప్పుడూ విద్యమానమై ఉన్నటువంటి అన్నిటిని ప్రకాశించేటువంటి అన్నింటిని తెలుసుకునే అటువంటిది ఏదో అది ఆత్మ అన్నారు విద్యారణ్య గురుదేరు కూడా మొదటి ప్రకటనలో చెప్పారు కదా మాసాబ్ద యుగ కల్పేసు గతాగమ్యేశు అనే కదా ప్రభ మాసందు ఉంది అంటే నెలలలో కూడా ఆత్మ ఉంది అబ్దం అంటే వర్షం అంటే ఉంది యుగాల్లో ఉంది కల్పాల్లో ఉంది భూత భవిష్యత్ సర్వకాలలో ఏది ప్రకాశిస్తుందో గతాగమ్యే అంటే గత అంటే భూతకాలం గమేష్ అంటే వచ్చేటి వర్తమానంలోనైతే ఉండి ఉంది అదే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మాసాల్లో వారాల్లో గంటాల్లో క్షణాల్లో నిమిషాల్లో అన్నిటిలో ఉండేటువంటిది కల్పాల పర్యంతం సకల భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉంటూ సర్వమును ప్రకాశించేది ఏదో అది సంవిత్ సంయుద్ధ్ అంటే సమ్యక్ వ్యక్తి ఘట పదార్థ్యర్థం ఇది సంవిత్ సమస్త గటపటారి ప్రపంచాన్ని అంతటినీ కూడా ఏదైతే చక్రగా తెలుసుకుంటుందో ప్రకాశిస్తుందో అది సంగీత అంటే చైతన్యము ఆత్మ అదే పరమాత్మ అదే బ్రహ్మ అందువల్ల నేను నిత్య ఉపలబ్ధి స్వరూపుడను అంటే ఎల్లప్పుడూ నా జ్ఞానానికి నహి ద్రష్టు దృష్టే విపరి విద్యతే ద్రష్ట యొక్క దృష్టి అంటే జ్ఞానం ఎప్పుడు కూడా లోపం కాదు అదే నిత్య అనుభవం ఉంది మనకు जाग्रत लटपटा प्रपंचाने मैं प्रकाशिस्म कदा अटे स्वप्न स्वप्निक पदार्थानी अट्ले सुपंच अभा रवेदीशन उ अंटेक लेन पदार्थ अभावा प्रकाशिस् मरी सुख महम्वास నేను సుఖంగా నిద్రించాను అని లేచిన తర్వాత పరామర్శించి చెప్తూ ఉన్నాడు మరి ఏదైతే పరామర్శ ఉంటుందో స్మృతి ఉంటుందో అది అనుభవ ఉంటుంది అననుభవుది స్మృతి ఎప్పుడు కూడా కలగదు మనకు పూర్వము దృష్టము శృతము అంటే విన్నది చూసింది అనుభవించింది ఏదైతే ఉంటుందో దానిదే కాలాంతరం లోపల మనకు सदृश संबंध चिंत इत्यादि निमित्त चेत मन को अभी स्मरणक स्मृति कुभ स्मृति कल अवकाश लेकिन अब इतना लेचन तरह जाग्रा वस्तु तरह सुख महमस्वास नहम अटुना सुख में निधि पड़को अटार अभव सुखाभूति मरी अज्ञान अभव నాకు ఏమీ తెలియదు అనేటువంటి అజ్ఞానాన్ని కూడా అక్కడ ప్రకాశించాడు మరి అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి సుఖాన్ని కూడా అతడు అనుభవించాడు అనుభవం లేకుండా లేచిన తర్వాత చెప్పడానికి అవకాశం లేదు మరి ఆ అనుభవము జ్ఞానపూర్వకంగానే ఉంటది కదా అంతే కదా ఇది ఘటము అనే జ్ఞానం కలిగింది మనకు అంటే ఆ అనుభవం కలిగింది ఇది జ్ఞానమా కాదా జ్ఞానమే అట్లా సుశుద్ధిలో ఆ సుఖాన్ని ఆ అజ్ఞానాన్ని ప్రకాశించండు అనుభవించండు అంటే జ్ఞానపూర్వకంగా అంటే అక్కడ కూడా జ్ఞానం ఉన్నట్టే సిద్ధమవుతుంది కదా అందుకని సుశప్తుల్లో కూడా జ్ఞానం ఉంది స్వప్నంలో కూడా జ్ఞానం ఉంది మరియు జాగ్రత్తలో కూడా జ్ఞానం ఉంది అంటే నేను ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపం నా యొక్క జ్ఞానానికి ఎప్పుడు కూడా ఎడబాటు లేదు తెంపు లేదు విచ్చిత్తి లేదు ఖండం కావడం లేదు నా జ్ఞానం ఏక ప్రకాశిస్తుంది ఏ విధంగా జాగ్రత్త వస్తువులో ఘటాన్ని చూసినప్పుడు అయం ఘట అనే జ్ఞానమైంది మరి ఆ ఘటము నుంచి మన నెట వృత్తిని తొలగించి పటము నందు ప్రసరింపజేశాము పటాన్ని చూశాము అప్పుడు ఇది పటము అనే జ్ఞానమైంది దాని నుంచి తొలగించి ఇంకొక వస్తువు అట్లే ఇంకొక వస్తువు ఇట్లా అనేక వస్తువులను మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ఘటాన్ని చూసినప్పుడు ఘట జ్ఞానం అంటాము పట నుంచి పట జ్ఞానం అంటాం కానీ ఘటముతో నేత్రం యొక్క సంబంధం ఏదైతే ఉందో అది ఆ ఘటంతో సంబంధపడి ఉన్నంత వరకు నేత్రం యొక్క సంబంధం ఉన్నంత వరకు ఘట జ్ఞానం నుంచి తొలగించినప్పుడు ఆ ఘటంతో నేత్రం యొక్క సంబంధం తెగిపోతుంది మరి పటానికి వైపు వెళ్ళినప్పుడు పటంతో సంబంధం అయింది అయితే కదా ఈ పట జ్ఞానం అటు ఘట జ్ఞానం అటు పాషాణ జ్ఞానం అంటున్నాము అంటే ఘటము పటము పాషాణము ఈ ఉపాధులు వ్యభిచయాలు ఉన్నాయి ఒకదాన్ని చూస్తున్నప్పుడు ఒకటే ఉంటుంది కానీ మిగుతాయి ఉండవు కానీ జ్ఞానం మాత్రము ఘటాన్ని చూస్తున్నప్పుడు ఉన్నది పటాన్ని చూస్తున్నప్పుడు ఉన్నది పాషాణాన్ని చూస్తున్నప్పుడు ఉన్నది దానిలో వ్యభిచారం లేదు అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా లేవు అన్నిటిలో ఉంది అంటే జ్ఞానము అవ్యభిచారం ఒకటే జ్ఞానం ఘట జ్ఞానం గాని పట జ్ఞానం గాని పాషాణ జ్ఞానం గాని జ్ఞానం జ్ఞానం జ్ఞానం అంటున్నాం అన్నిట్లో ఏకరీతిగా ఒకటే ఉంది కానీ విషయాలు భిన్న భిన్నంగా ఉన్నందు ఇది గత జ్ఞానం పట జ్ఞానం కానీ జ్ఞానం మాత్రం ఒకటే అందులో అనేక జ్ఞానాలు అది టార్చ్ లైట్ మనం చూస్తున్నప్పుడు చీకట్లో ఉన్నటువంటి ఆ ఘటం వైపుకు మనం టార్చ్ లైట్ ను మనం ప్రసరింపజేసినట్లయితే ఆ ఘటం పెళ్ళబడింది పటం వైపు దాన్ని చింపించే పటం తెలియబడుతుంది పాషాణం వైపు తెలిస్తే పాషాణం తెలియబడుతుంది కానీ ఆ ఘటాన్ని చూసినప్పుడు ఘటమే తెలియబోతుంది కానీ పటం తెలియకూడదు పటాన్ని చూస్తే ఘటం తెలియకూడదు కానీ ఈ ప్రకాశం ఏదైతే ఉందో అన్నిటినీ ప్రకాశించేది ఒకటే కదా తాతలైట్ ప్రకాశం ప్రకాశంలో తేడా ఉందా లేదు ఒకటే అట్లా జ్ఞానం కూడా ఒకటే ఆ ఉపాధులను పురస్కరించుకొని ఇది ఘటము ఇది పటము అంటున్నాం కానీ జ్ఞానం మాత్రం ఒకటే ఇదంతా వేదంత పంచదశలో మొట్టమొదటి ప్రకరణంలో ఉంది కదా అట్లే జాగ్రత్తలో ఉన్నటువంటి జ్ఞానమే స్వప్నంలో కూడా ఉంది అక్కడ కూడా స్వాప్న పదార్థాలను ప్రకాశిస్తున్నా మరి ఆ జ్ఞానము ఈ జాగ్రత్త జ్ఞానము వేరా ఎందుకు ఏ జాగ్రత్తలో ఏ నేనైతే ఉన్నానో ఆ నేనే స్వప్నాన్ని చూస్తున్నా అంటాడు వ్యూహం స్వప్నం అద్రాక్షం సయ ఘటం పశ్చాను స్వప్నాన్ని ఏ నేనైతే చూశానో ఆ నేనే ఇప్పుడు ఘటాన్ని జాగ్రత్తలో చూస్తున్నానంట అక్కడ వేరే ఒక వ్యక్తి ఉండే ఇక్కడ జాగ్రత్తలో వచ్చిన తర్వాత ఇక్కడ వేరే వ్యక్తి అనే అనుభవం ఉంది లేదు ఏ స్వప్నాన్ని నేను చూశానో ఆ నేనే జాగ్రత్తను చూస్తున్నాను ఉన్నది నేనే స్వప్నంలో ఉన్నది నేనే అట్లే జాగ్రత్త జ్ఞానమే స్వప్నంలో ఉన్నది అట్లే సుచిప్తులు ఈ విధంగా అన్ని అవస్థల్లో ఉన్నటువంటి జ్ఞానం మాత్రము ఒక్కటే ఈ విధంగా ఒక రోజులో జరిగినటువంటి ప్రక్రియ జాగ్రత్త స్వప్న సుశుద్ధి అట్లే దినాంతరే వేరే దినంలో నిన్నటి దినం కావచ్చు దినం అప్పుడు కూడా నిన్న నిన్న ఈ రోజు ఉన్నాను నిన్న నేనైతే ఘటాన్ని ప్రకాశించానో ఆ నేనే ఇప్పుడు ఈ రోజు ఈ ఘటాన్ని ప్రకాశిస్తున్నాను అంటే ఆ జ్ఞానము ఈ జ్ఞానము రెండు వేరు కాదు అంటే నిన్నటి దినంలో ఉన్న నేనే ఈ రోజులో ఉన్నా అట్లే మాసాల్లో యుగాల్లో కల్పాల్లో అన్నిటిలో నేనే జ్ఞాన రూపంలో ఉన్నాను కాబట్టి నా జ్ఞానానికి తెంపు లేదు అందుకనే నేను నిత్యోపలబ్ధి అన్నాడు నిత్య ఉపలబ్ధి నిత్య జ్ఞానస్వరూపుడు అని చెప్పాడు निश उपलब्धि नित्यम उपलब्धि उपलब्धि ज्ञा स्वरूप तथोक्त ज्ञाने को अत्योपलब स्वरूपड़वर अंत अहमेंवरूपड़ शंख प्राप्त टोपलब्धि नष्टि विनाश प्रत्यक्ष सिद्धत्त कथम उपलब्धि निथ स्वामीजी घटोपलबि जोत अटा उपलब्धि धटम ये घटम ज्ञा उत्पन्न इधर मन अव मे अ పట జ్ఞానం నష్టమైంది అంటాం వస్త్రాన్ని చూశాము కొంతసేపు ఇది వస్త్రం అనే జ్ఞానమైంది అయిన తర్వాత మన నేత్ర దృష్టిని వృత్తిని మనం ఏం చేశాము ఘటం వైపుకు మళ్లించాము అప్పుడు ఘటాన్ని చూస్తున్న కాలంలో పట జ్ఞానం లేదు కదా ఏమైంది నష్టమైంది పట జ్ఞానం నష్టమైంది ఘట జ్ఞానం ఉత్పన్నమైంది జాత అంటే ఉత్పన్నమైంది అది అయితే ఇక్కడ మనకు జ్ఞానం యొక్క ఉత్పత్తి వినాశాలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి కొత్త జ్ఞానం నష్టమైంది అన్నప్పుడు జ్ఞానం నష్టమైంది గత జ్ఞానం ఉత్పన్నమైంది జ్ఞానం ఉత్పన్నమైంది ఉత్పత్తి వినాశాలు మనకి ఇక్కడ ప్రత్యక్ష సిద్ధంగా తెలుసుకున్నాయి మరి నిత్యోపలబ్ది అని మీరు అంటున్నాడే అని అనుభవం అట్లా లేదు కదా జ్ఞానం ఉత్పత్తి వినాశాలు కలిగిందిగా మాకు అనుభవంలో ప్రత్యక్ష సిద్ధం మీరేమో జ్ఞానము నిత్య స్వరూపము అది ఎప్పుడు కూడా నష్టం కాదు అని మీరు అనుకున్నారు మరి ఈ ప్రత్యక్ష అనుభవం అనేది విరోధమైతుంది కదా చెప్పేది అని ఈ విధంగా శంక చేస్తారు ఘటోపలబ్ధి జాత పటోపలబ్ధి నష్ట ఇది తదు ఉత్పత్తి వినాశ యోగ ప్రత్యక్ష సిద్ధత్వాత్ ఉత్పత్తి ప్రత్యక్ష అనుభవం ఉన్నందున కథం ఉపలబ్ది నిత్య ఈ ఉపలబ్ది జ్ఞానము నిత్యము అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని ఈ విధంగా శంక చేశాడు శంక చేస్తే అప్పుడు సమాధానం చెబుతున్నాడు తయోహో ఉత్పత్తి వినాశయోహో ఘటపట జ్ఞాన సంబంధ విషయం అయ్యా ఇక్కడ నీకేదైతే అనుభవం ఉందో ఉత్పత్తి వినాశాల యొక్క అనుభవం నువ్వు ఈ అనుభవము ఇది వాస్తవం కాదు జ్ఞానం యొక్క ఉత్పత్తి వినాశాలు కలుగు మరి ఏమిటి అంటే ఇంద్రియము మరియు ఘటము ఈ రెండిటి యొక్క సంబంధము అయినప్పుడు ఘట జ్ఞానమైంది ఆ సంబంధాన్ని పెంచి లేచి ఇంకొక వైపు అంటే పటం వైపుకు దృష్టిని సారించినప్పుడు ఆ ఇంద్రియం యొక్క పటం యొక్క సంబంధం ఉత్పన్నమైంది ఇక్కడ ఘటం యొక్క ఇంద్రియం సంబంధం తెగిపోయింది నష్టమైంది మరి పటం చేత ఇంద్రియం యొక్క సంబంధం ఉత్పన్నమైంది అంటే ఆయా విషయాల చేత ఇంద్రియం యొక్క సంబంధం యొక్క ఉత్పత్తి వినాశాలు జరుగుతున్నాయే కానీ అడ జ్ఞానం యొక్క ఉత్పత్తి వినాశాలు లేవు జ్ఞానం ఒకటే అది సదా విద్యమానమై ఉంది కానీ ఆ ఇంద్రియ విషయ సంబంధము ఉత్పత్తి వినాశాలు అవటం చేత నీకు జ్ఞానమే ఉత్పత్తి వినాశాలు గలది అని అనిపిస్తుంది కానీ ఇది భ్రాంతి వాస్తవంలో జ్ఞానం మాత్రం ఎప్పుడూ ఉత్పత్తి వినాశాలు కలిగింది కాదు అది నిత్య జ్ఞానస్వరూపం అని సమాధానం చెప్పాడు ఇప్పుడు మళ్లీ శంకర్కారు అంటున్నాడు నను సంబంధం వినా ప్రవర్తకత్వ అసంభవాబంధేవా అసంగత్వ క్షతి సధర్మకత్వ అవాప్తి అత ఆహ నిరస్త అఖిలోపాధిరి శ్లోకంలో నిరస్థోపాధి అన్నాడు అఖిల ఉపాధులు సకల ఉపాధులు ఉపాదు ఏవి అంటే ఇక్కడ ఇంద్రియాలు దేహము మనస్సు ఇవన్నీ కూడా ఉపాధి అయితే ఇక్కడ శంకరకారుడు ఏమంటాడంటే తుడు ఇంద్రియాలన్నింటినీ ప్రవృత్తం చేసేటికి ప్రవర్తకుడు ఎవరో అది ఆత్మ అది నేను నేను నిత్య జ్ఞాన స్వరూపుడము అని మీరు చెప్తూ వస్తున్నారు కానీ ఈ ప్రవర్తకత్వం అంటే ప్రేరణ చేయుట అనేది ఏదైతే అది ఆయా విషయాల చేత ఆయా ఇంద్రియాల చేత ఆత్మకు సంబంధం లేకుండా ఎట్లు ప్రవృత్తం చేస్తే చెప్పు అంటారు సంబంధం ఉండాలి కదా ఇప్పుడు ఒక తండ్రికి కొడుకుకు సంబంధం ఉంది తండ్రి కొడుకులకు సంబంధం ఉంది కాబట్టి అతని మీద శాసనం చేసే అధికారం ఇతనికి ఉంటుంది తండ్రికి అప్పుడు ఘటమానయ పటమానయ గామానయ అంటే ఆవం తీసుకురా కుండం తీసుకురా అనే విధంగా ఆదేశిస్తారు తండ్రి ఎందుకు అతనికి సంబంధం ఉంది సంబంధం వ్యక్తికి ఆదేశం చేస్తారా ఎవరన్నా ప్రేరణ చేస్తారా చెయ్యరు అంటే అక్కడ సంబంధము ప్రవర్తకత్వంలో అపేక్ష ఉంది సంబంధం లేకుండా ప్రవర్తకత్వం సంభవించదు అలాంటప్పుడు ఇక్కడ ఆత్మ ప్రవర్తకం ఉంది ఆయా విషయాలను గ్రహించుట అంటే इंद्रिया आत्मक ए संबंध लेकिन प्रवर्तकत्म संभव प्रवर्तक हेतु अत्यक्ष संबंध लेकिन प्रवृत्ति का आत्मकूंद्रिया संबंध लेदा लेदे प्रवृत्ति संभव चुप उम पुष अनेंटे शुति की व्यापम विरोधता श्रुति असंगोन पुष आ पुषुन की अंत आत्म को देश संबंध मैं संबंध चपक प्रवृत्ति संभव संबंध चबंगो पुष अने शुति की हापड़ी मरी आत्म संबंध सहित अच्छा संबंध सहित अभी विशिष्ट धर्म गलते सधर्म आत्मा सधर्मकम संबंध धर्म कलदलते सधर्मकम आत्मा निर्धरमकू निर्विकारमो निर्विकल अब विरोध में ऐपड़ता है अंत रेदालोषन संबंधपो प्रवृति संबंधी इतो दोष సంబంధం చెప్తేవనంటే ఆత్మకు అసంగం అనేటువంటి ఏదైతే శృతి వాక్యం ఉందో అది విరోధమైతే అని రెండు విధాలుగా దోషాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ శంకారు అప్పుడు ఏం చెప్పాడు అష్టాంగుల కడు సమాధానంగా ఏమన్నాడు నిరస్త అఖిల ఉపాధి సకల ఉపాధులన్నీ కూడా నిరసింపబడినటువంటిది ఆత్మ అంటే ఏ ఉపాధి చేత సంబంధం లేదు ఆత్మకు देह तोने इंद्रियल मनो संबंध लेकू संबंध आन देहे अनेत्य कल् कल वो अकल वस्तु को अंत निद्ध वस्तुक भ्रांत वो को, को, को संबंध उ ఆ అధ్యస్త వస్తువు యొక్క గుణదోషాల చేత అధిష్టానమునకు ఏ లేఖం అంటే అంటుకునేది ఉండదు అంటే ఆ దోషాలు గాని గుణాలు గాని అధిష్టానానికి రావు ఎత్ర ఏది అధ్యాసేనా దోషేణ గుణేనవా న సంబతే అని ఆచార్యులు ఉపగ్రాత భాషంలో బ్రహ్మసూత్రంలో చెప్తారు దేనియందు ఏది అధ్యస్తమై ఉంటుందో ఆ అధ్యస్త వస్తువు యొక్క గుణదోషాల చేత అధిష్టానము దూషితము కాదు ఉదాహరణకు రజు ఎందు సర్పగ్రాంతి అయింది అనుకో ఆ సర్పం యొక్క గుణదోషాలు ఏంటి ఎక్కడా సర్పం యొక్క వర్ణం కావచ్చు దాని ఆధారం కావచ్చు లేదా సర్పం యొక్క దోషము విషము అవన్నీ ఆ రజువుకు వచ్చేస్తాయా రావు ఎందుకు అది అధ్యస్థ వస్తువు అధిష్టానానికి దానికి ఏం సంబంధం లేదు భ్రాంతి చేత కనపడుతుంది అంతేగాని వాస్తవంగా సంబంధం ఏమీ లేదు సంబంధం చెప్పాలంటే రెండు వస్తువులు విద్యమానం ఉండాలి ఇప్పుడు ఇక్కడ రెండు వేలు ఉన్నాయి ఇది విద్యమానమే ఉంది ఇది విద్యమానమై ఉంది కాబట్టి రెండింటికి సంబంధం రెండింటిని మనం ఒక దగ్గర చేర్చాం ఇప్పుడు ఏమని రెండు సంబంధపడ్డాయి అంటే రెండింటికి సంబంధం కుదిరింది రెండు ఉన్నాయి కాబట్టి కానీ అక్కడ రెండు లేవే ఒకటి అధిష్టానం ఉంది ఒకటి అధ్యస్థం ఉంది అధ్యస్తము వాస్తవంగా ఉందా లేదు మరి లేని వస్తువుకు ఉన్న వస్తువు ఏం సంబంధం సంబంధం కుదరదు అందుకని సంబంధం లేదు దీనికి ఆత్మకు దేహంతో కానీ ఇంద్రియాలతోనే కానీ మనస్సుతోని కానీ ఏ సంబంధము లేదు ఆరోపితం నాశ్రయ దూషకం భవేత కదాపి మూడై మసి దూష దూషితై నాగ్రీకరవచ్చు సరభూమి భాగం మరీచి కావాలి మహాప్రవాహ అనంటూ శంకరుల వారు వేరు చూడడానికి చెప్తారు అధ్యస్థ వస్తువు ఆరోపిత వస్తువు ఆశ్రయాన్ని అంటే అధిష్టానాన్ని ఎప్పుడు కూడా దూషింపజాలదు దాని గుణదోషాలు ఆరోపింపజాలదు ఒకవేళ మంద బుద్ది కలిగినటువంటి మూఢపురుషులు ఆరోపిస్తే ఆరోపించవచ్చు ఆరోపించినంత మాత్రాన దాని దాని గుణదోషాలు అధిష్టానానికి అంటవు అని చెప్తూ అక్కడ దృష్టంగా కనిపించాడు మరీచుక అంటే ఎండమావుల్లో కనపడేటువంటి మహాప్రవాహం అంటే జలం ఉందో ఆ భూమి ఎందు జలము భ్రాంతి చేత గోచరించేటువంటి జలము ఆ మరు భూమిని తడుపుతుందా తడుపుతుందా కడపదు ఎందుకు అధ్యస్థ వస్తువు యొక్క గుణదోషాలు అధిష్టానానికి అంటవు ఇది నియమం అందువల్ల ఇక్కడ దేహేంద్రియాలన్నీ కూడా ఇవన్నీ ఆత్మీయంలో అధ్యస్థములు ఉన్నాయి అధ్యస్థములు ఎందుకు అంటే జ్ఞానం చేత నివృత్తులు అవుతున్నాయి కాబట్టి అధ్యస్థములు చెప్పాలి ఒకవేళ నివృత్తములు కాకపోతే సత్యమే ఉంటే జ్ఞానం చేత నివృత్తి అవటవు వీళ్ళే మరి ఇవి జ్ఞానం చేత బాధ అయిపోతున్నాయి నివృత్తులు ఇవి అధ్యస్తం మరి అధ్యస్త వస్తువులకు అధిష్టానానికి ఏం సంబంధం ఉన్నది అందుకని నిరస్త అటులోపాధి అన్నాడు సకల ఉపాధులన్నీ కూడా నిరసింపబడినటువంటిది ఆత్మ కాబట్టి ఆ ఉపాధులకు ఆత్మకు ఏం సంబంధం లేదు అని చెప్పారు సంబంధం లేకపోతే మరి ప్రవృత్తి ఎట్లయితుంది లోకంలో అనుభవం ఉంది ఎట్లుంది అని అంటే సంబంధం ఉంటేనే ప్రేరియ ప్రేరక భావం సంభవిస్తుంది అంటే ప్రేరకుడు ప్రేర్యం అంటే ప్రేరియం పెంపబడేవాడు వీరేంటికి ప్రేరే ప్రేరక భావం సంభవిస్తుంది ఎప్పుడు సంబంధం ఉంటేనే సంబంధం లేకపోతే ప్రేరకత్వం సంభవించదు ప్రవృత్తి సంభవించదు మరి ఏ సంబంధం లేదని మీరు చెప్తున్నారు మరి ప్రవృత్తి ఎలా అయిపోయింది చెప్పండి నిరస్తాని అంటే నిర్గతాన్ని అఖిలాని అశేష దేహేంద్రియాదయ సమస్త ఉపాధులు అంటే ఇక్కడ దేహేంద్రియాదులు ఇవన్నీ కూడా నిరసింపబడినటువంటిది తద్ధర్మ లక్షణ ఉపాధి వస్తుత యస్మాత్ నిరస్త అఖిలోపాధి వాస్తవంగా ఈ దేహేంద్రియాది ఉపాధులన్నీ కూడా దేని ఎందుకు అది నిరస్తాకి అఖిలోపాధి ఎవరు అంటే అధిష్టానం ఆత్మ అది నేను అతహా ఏవ ఆకాశ కల్ప అందుకని నేను ఆకాశ సదృశ్యుడను ఆకాశం వలె ఉన్నవాడు కల్ప అంటే సదృశ్యం సదృశ్యం అంటే సాదృశ్యం వలె నేను ఆకాశం వలె నిర్లేపమై ఉన్నాను నాకు దేనితో సంబంధం లేదు ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి వర్షం కురుస్తూ ఉంటుంది ఒక్కోసారి గాలి దుమారం లేస్తుంది దాని ఎందు చెత్త చెదారం అంతా కూడా ఆకాశంలో గాలి చేత ఎరి వేయబడతాది ఒక్కోసారి గాలి వస్తుంది అంత ధుమ్ అంతా ఎర్రగా ఇట్లా కనపడుతుంది మనకు అంటే ఆ దుమ్మి ధూళి దూసరా మేఘాలు వర్షము ఇవన్నీ ఆకాశంలో వస్తున్నాయో వీటన్నిటి చేత ఆకాశము అంటబడుతుందా అంటపడదు ఒక అంటపడినట్లయితే మరి ఆ రంగు ఆ మాలిన్యము ఆకాశంలో ఎప్పటికీ అలాగే కనపడాలి కనపడదు అంటే ఆకాశానికి అదేమి అంటవు ఎట్లా ఆకాశం నిర్లేపము యథా సర్వగతం సౌక్ష్మాలు ఆకాశం లోపలిపితే సర్వత్రావస్థతో దేహే తథాత్మ లోపలిపితే అనంటూ మనకు పదమూడో అధ్యాయంలో గీతలో శ్రీకృష్ణ భగవంతుడు సెలవిచ్చినట్లు ఆకాశం ఏ విధంగా నిర్లేపము వ్యాపకము అయి ఉందో అట్లా ఆత్మ కూడా నిర్లేపము వ్యాపకమై ఉంది అందువల్ల నేను ఆకాశ కల్పుడను అంటే ఆకాశ సదృశుడను ఆకాశం వడ ఉన్నవాడను అని అంటాడు ఆకాశ సదృశ అంటే ఆకాశాది ఈషద్ జడత్ మాత్రాంశేన న్యూన అయితే ఆకాశము వలె అని చెప్పుటకు కారణమేమిటి ఆకాశము మరి ఆత్మకు సదృశ్యం చెప్తున్నాడు ఆకాశం వలె అన్నప్పుడు ఆకాశం కాదు ఆత్మ అదే ఉపమానం ఉపమేయం చెప్పేటప్పుడు చెప్తారు చంద్రముఖి అని ఒక స్త్రీకి ఉపమానమిచ్చి చెప్పారు ఆ స్త్రీ ఎలాంటిది అంటే చంద్రుని వంటి ముఖం గలది అన్నారు అంటే తాత్పర్యమైన స్త్రీ అంటే చంద్రుడా కాదు ఆ సదృశ్యం ఉపమానం ఏదైతే ఉందో భిన్నంగానే ఉంటది కానీ అన్ని రకాలుగా అన్ని అవయవాలు అన్ని ధర్మాలు రెండిటిలో ఏకం ఉండవు కించిత్ న్యూనత ఉంటుంది ఉపమానంలో దృష్టాంతంలో దాష్టాంతం కంటే కించిత్ న్యూనత అంటే తక్కువ ఉంటుంది కొన్ని ధర్మాలన్న తక్కువ ఉంటాయి తద్భిన్నే సతి భూయో అవయవత్వాత్ సదృశ్యం దేనికంటారు వాళ్ళంటే దేనికైతే మనం సదృశ్యం చెప్తున్నాం ఉపమానం ఇచ్చి చెప్తున్నాం దృష్టాంతం దానికి మనం ఏదైతే ఉపమానం ఇచ్చి చెప్తున్నామో ఆ ఉపమానంలో ఈ దాష్టాంతంలోని ధర్మాలలో కొన్ని ఉంటాయి చాలా వరకు ఉంటాయి కానీ అన్ని ఉండవు న్యూనం ఉంటుంది అందువల్ల ఆకాశమును ఆత్మకు ఉపమానం ఇచ్చి చెప్తున్నాడు ఆకాశ కల్ప అన్ని ధర్మాలు ఆకాశంలో ఆత్మకున్న ధర్మాలు ఉండవు న్యూనత ఉంటుంది ఏమిటా న్యూనత అంటే ఆత్మ వ్యాపకం ఉంది ఆకాశం వ్యాపకం ఉంది ఆత్మ నిర్లేపం ఉంది ఆకాశం నిర్లేపముంది కానీ న్యూనత ఏంటి అని ఆత్మ చేతనము ఆకాశము జడము ఇది న్యూనత అది చెప్పాడు ఈ సడ ఆత్మ ధర్మము చేతనత్వం లేదు జడమున్నది అంతే ఈ న్యూనతత్వం ఉపమానంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఉపమానంలో ఎప్పుడు కూడా న్యూనత ఉంటుంది సర్వదేశంలో అన్ని ధర్మాల దానిలో ఉంటే అది ఉపమానం ఎట్లయితే దృష్టాంతం కదా దాష్టాంతమే అయిపోద్దు కాబట్టి దృష్టాంతంలో ఎప్పుడు కూడా దాష్టాంతం యొక్క ధర్మాలు అన్ని ఉండవు కించిత్ న్యూనత ఉంటుంది మరి అట్లా ఇక్కడ ఆకాశానికి మరి ఆత్మకు సదృశ్యం చెప్తున్నాడంటే మరి న్యూనత ఏమిటి ఆకాశంలో అంటే చేతనం యొక్క న్యూనత అంటే జడత్వం ఉన్నది అందులో ఈషత్ జడత్వం మాత్రంశన న్యూన కదా కించిత్ స్వల్పంగా న్యూనత ఉంది ఏది అని అంటే జడత్వాంశండు అంటాడు సర్వానుగతో అసి అసంగ అట్లా ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉందో దేని చేత సంబంధపడి లేదో నిర్లేపమై ఉందో అట్లా ఆత్మ కూడా సర్వత్రా వ్యాపించి ఉంది దేహేంద్రియ సంఘాతంలో ఎక్కడ లేదు చెప్పండి ఆత్మ అంతటా వ్యాపించి ఉంది అంతటా వ్యాపించి ఉంది సర్వానికి అధిష్టానమై ఉంది సర్వము ప్రకాశిస్తుంది కానీ దాని చేత ఏ ఉంది అసంగతి అయ్యిప్రాయ ఈ అభిప్రాయంతో ఆకాశ దృష్టాంతం చెప్పబడింది సర్వానుగతో అవి ఆకాశతో విశుద్ధ ఇత్యర్థ ని సర్వత్ర వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆకాశం ఎట్లా నిర్లేపమై శుద్ధమై ఉందో అట్లా ఆత్మ కూడా నిర్లేపమై శుద్ధమై ఉంది వాటితో సంబంధం లేదు కరణ సమూహంతో దేంద్రియాలతో సంబంధం లేదు సర్వానుగతో అది ఆకాశ వ్యాప్తి గుణ దోష భాగ్ నవతి ఏ విధంగా ఆకాశము వ్యాపకమై ఉండి దానియందు కల్పింపబడినటువంటి మేఘము వర్షము ధూళి దూసర మొదలైనటువంటి వాటితో ఏ సంబంధపడి లేదో आकाश्यमें परछिम वस्तु पे व्यापक आकाश संबंध अब निरवय सवय निरवय त्याप्यसंभवा निरवयम व्यापक वस्तुक व्याप्यमेंट सवयव पदार्थ संबंधम उ వ్యాప్యం అంటే పరిచ్ఛిన్న వ్యాపకం అంటే చాలా విశాలంగా ఉన్నటువంటిది ఇప్పుడు వ్యాపక వస్తువులందు ఏదైతే పరిచ్ఛన్న వస్తువులు సవయవ వస్తువులు ఉంటాయో వాటి సంబంధము ఈ వ్యాపకమైన వస్తువుకు ఉండదు తస్ అవయవ ధర్మత్వాలు ఎక్కడ సంబంధం ఉంటుందో అక్కడ సవయవ పదార్థాలు ఉంటాయి ఒక ఘటం ఉంది ఒక పటం ఉంది అది కూడా సవయవ పదార్థము ఇది కూడా సవయవ పదార్థము టం ఘటం పెట్టాము ఆ రెండింటికి సంయోగ సంబంధం కుదురుతుంది కానీ ఆత్మ నిర్వయముంది దేహేంద్రియాలు సవయవ ఉన్నాయి సవయవ పదార్థానికి నిరవయో పదార్థానికి సంబంధం ఎట్లా సంభవిస్తుంది సంభవిస్తుంది అంటే ఆకాశ దృష్ట్యా మూర్తామూర్తయోహో కాశ్మీయన ఏకదేశాధ్యాంత నిరూపణ అనర్హత్వచ్చ మూర్తామూర్తమైనటువంటి ఏ దృశ్య జాతం అంత ద్వేత ప్రపంచము లేదా దేహేంద్రియాల సంఘాతం ఉన్నదో ఇప్పుడు శరీరం ముహూర్తం అంటే ఒక సాకారమైనటువంటి వస్తువులమైన పదార్థం ద్రవ్యం ఇంద్రియాలు ఉన్నాయే ఇవి అమూర్తములు ఉన్నాయి అంటే వాటికి ఒక ఆకారం లేదు ఒక సవయవ పదార్థాలు సవ ఇంద్రియాలు ఇప్పుడు ఇంద్రియాలు అంటే ఇప్పుడు మనకు సపోజ్ నేత్రేంద్రియం ఉంది నేత్రేంద్రియం అంటే దేనికంటారు గోలకాన్ని చూపెట్టి ఇది నేత్రేంద్రియం అంటారా కాదు ఇంద్రియం ఉండడానికి ఇది ఒక స్థానం ఉంది ఇది గోలకం ఉంది అలా అనుకుంటూ ఇది కేవలం దానికి స్థానం ఉంది కానీ ఇంద్రియము కనపడదు ఇంద్రియము అతీంద్రియం ఉంటది ఇంద్రియం ఇంద్రియం చేత తెలియకూడదు ఎందుకు సూక్ష్మం ఉంది దానికి అమూర్తం ఆ అమూర్తమైనటువంటి ఇంద్రియాలు అమూర్తమైనటువంటి దేహము ఏవైతే ఉన్నాయో వీటిలో సంబంధం సంభవిస్తాయి ఇప్పుడు నేత్రేంద్రియం ఘటం దగ్గరికి వెళ్ళింది ఘటంతో సంబంధం అమూర్తమైనా కూడా కానీ ఆకాశం వల్ల నిర్లేపం కాదది ద్రవ్యం అంటే గుణము క్రియ రెండింటికి ఆశ్రయం ఏదో దానికి ద్రవ్యం ఒక ఘటం ఆ ఘటంలో క్రియ జరుగుతుంది మరి ఘటంలో నీళ్ళ ఏదో ఒక వర్ణం అనేది ఒక గుణం ఉంటుంది లేదా గురుత్వం అనే ఒక గుణం ఉంటుంది ఇంకా అనేక ఉంటాయి అందులో అంటే గుణానికి ఆశ్రయము ఘటము క్రియకు ఆశ్రయము ఘటము ఘటాన్ని మనం ఇటు అటు తీసుకెళ్తాం క్రియ జరుగుతుంది దానిలో ఆ క్రియకు ఆశ్రయం ఘటము గుణానికి ఆశ్రయము ఘటము అందుకని గుణక్రియ ఆశ్రయత్వం ద్రవ్యత్వం అందుకని ఘటం ఏమైంది ద్రవ్యమైంది ద్రవ్యం అంటే కాదు అంటే శాస్త్రీయ పరిభాషలో ద్రవ్యం అంటే ద్రవ్యత్వం గుణమునకు క్రియకు ఏది ఆశ్రయమో అది ద్రవ్యం ఇప్పుడు ఘటము ద్రవ్యము అట్లే ఇంద్రియం కూడా ద్రవ్యమే ఎందుకు ఇంద్రియంలో కూడా అందత్వం అందత్వ ధర్మాలు ఉన్నాయి కాబట్టి అది కూడా భూతం యొక్క కార్యం కాబట్టి అది కూడా ద్రవ్యమే ఇది మూర్తం గాని అమూర్తం సంబంధం సంభవిస్తుంది కానీ నిర్ద్రవ్యమైనటువంటి ఆత్మకు దేహాది సంగ్రానికి ఏంధం సంభవించదు కార్నీ ఏకదేశాభ్యా కార్షన్యమంటే పూర్ణము లేదా ఏకదేశం గాని సంబంధము సంభవించదు ఒక పక్షి వృక్షము రందు కూర్చుంది दो दो दो एक एक एक दो पूर्षं पूर्षं आ वृक्ष अंत पूर्चा पक्षि अंत पूर्चो येदो ढूक शाख एंड पड़े देश नूर्चे अंक देश संबंध में उ पक्षि अट्ले वर्ष कुर्सी वर्ष कुर्सी नीर अंत व्यापी चटंता व्यापार आटक संबंधी एटे सर्वव्यापक अंत व्याप् संबंधी సంబంధ పడినా పరిచ్ఛిన్నంగా సంబంధ గాని గానీ ద్రవ్యాలయం సంబంధం ఉంటుంది ఆ అద్రవ్యమైన ఆత్మకు దేహేంద్రియాలకు సంబంధం కుదరదు చెప్పడానికి వీల్లేదు అంటాడు నిరూపణ అనర్హత ఆత్మ నిరూపించడానికి వీల్లేదు అంటాడు దేహేంద్రియ ఉపాధి సంబంధ అనర్హతం ఆత్మని అవగంతవ్యం అందుకని దేహేంద్రియాలతో కూడా ఆత్మకు సంబంధం కుదరదు అని తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు సంబంధాలు రెండు ప్రకారాలు సంయోగ సంబంధము సమవాయ సంబంధము అని రెండు ప్రకారాలుగా సంబంధాలు చెప్తారు నైయాయకులు వైశేషకులు ఇతర మతస్తులు అయితే ఇప్పుడు సంయోగ సంబంధం కుదరదు అని తెలుసుకున్నాను మరి కొన్ని సంయోగ సంబంధం కుదరకుండా కూడా దేహేంద్రియాలతో ఆత్మకు संबंध चपंटे अभी संभव आय सहना सह नौना सह वीर तेजस्वी नवधेतमस्तुषावे